వందనాలు వంద కాబట్టి మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం మన మధ్యలో పరశుద్ధరాబాద్ ఫాలో చేస్తారు చెప్పనాక పాట పాడతారు పరసురాబారు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అన్నారు ప్రిపేర్ చేయండి బ్రదర్ పరిశుద్ధుడు మా కనిపము కృపగలిగిన మా దేవైన అతిన్నతమైన అతి శ్రేష్ఠమైన చెల్లిస్తూ ఉన్నాం ఆకాశం మహాకాశంలో పట్టజారిన గొప్ప దేవుడు ప్రభావ్ అతితీయుడు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త సర్వ కృపానిదే మా దేవుడు తండ్రి అన్నదాని స్తోత్రాన్ని యుగ యుగంలో సహజీవుడు స్తోత్రారుడు పుజారుడు తండ్రి వీటి స్తోత్రాన్ని పదివేలలోనైనా అతి సుందరుడు దేవా దేవానికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభు మా పాపం నిమిత్తమే మా రాధువు నిమిత్తమే మమ్మల్ని ప్రభు జీవితం చేయడానికి ప్రభు పిలోకానికి రెత్తునిగా వచ్చి మా తండ్రి అవమానంతో సమలు సహించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రి నీకెంతో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం రాజు ప్రభా నీకు వందనాలు ఈ గడిచిన కాలం నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడుతూ వచ్చారు ఇంతవరకు సజీవంగా ఉంచుతూ వచ్చారు అది కాలం నుంచి ఇంతవరకు తండ్రి మీరు సహాయపడుతూ వచ్చారు అందుని మీకు ఏలాది వందనాలు శృతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగా అయినా ఈ సాయంత్రం కాల ఈ రీతిగా వర్చువల్ గా సన్నిధిలో పాల్పంపులు పొందడానికి మీరు ప్రచురించిన విధానాలను బట్టి మీకు వందనాలు ప్రభావ తండ్రి మీటింగ్ అంతట్లో మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రినైనా పాటల ధర మహింపొందండి మర్తంధరం గాదుల ధర ప్రభా ఇర్మాతం మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవన్న తండ్రి వచ్చిన బిడ్డల ముందు బట్టి వాళ్ళు నాకు ఇంకా రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రినైనా ఈ కార్యక్రమంలో ప్రభా గొప్ప ఆశీర్వాదండి ఆశీర్వాదం వృద్ధులైనా పోకుండా మీరు సహాయపడండిపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం అందరినీ సకలం నడిపించండి మీరేనైనా ముందున్న మీటింగ్ అంతలో మీరు ఆధిపత్యం నడిపించండి మీరేనైనా మీ నామానికి మహిమకరంగా నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తాను తండ్రి గొప్ప ముందున్న సమయం అంతా కూడా పాట పాడు అక్క ధన్య కేసు గేష మేరే హుదా ఉపకార్ తేరే హుమోటీ ధన్యవాద ధన్యవాద కే సా స్దా తేరే హారోటీ ధన్యవాటి సూతి ధన్యవాడకి పని దయా బీయా దయా మగనీ ప్రభు హేరీ మహిమా మగనీ సేదే ప్రభు హీ మహిమా ధన్వాద కేటీ తుజ బ భరోసా మేరా తు సా జిందూజ సేవా ప్రభు యసో వరద సేవా పూరికరకి పఓ ఇనా ప్రభు ఏసా వరద ధతి గన్షు మేరీ హుదా ధన్యవాద కే సాతి గంగా ఏ మేరే హుదా తేరే హుమారోటి సుతి ధన్యవాటి కొటి సుతి ధన్యవాటి కొతి ధన్యవాతీ బయా దయా మగ్ స మగనే ఆభారి హ ప్రభు మభారీ ప్రభు మ సంస్కృతి మరొకసారి మీ అందరికి వందనాలు దేని కూడా వందనాలు ఎవరికి మన అన్నిటికీ మన మధ్యలో రవి ప్రధర్ మనకు వాక్యం ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడీవే ప్రవా నీకు ఎంతో నిన్న నేడు నిరంతరం ఏకరీతి గుప్ప తండ్రి మహాపరిశు దేవ నీకే స్తోతాలు అర్పించుకుంటున్నాం నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టిన ప్రభావ తివారాత్ కాచి కాపాడి ఇక దినం మీరు మాకు అనిగరించడం నీకెంతో ఈ సాయంకాల సమయంలో మీ పాదాల చెంత చేరినైనా నీ స్థుతించలాగైనా గణపర్చేలాగనా మీకు స్వరం గొప్ప దండతని బట్టి ఎంతో వందాలైనా ప్రవ్వా మీ వాక్యం మీద ధనిస్తుండగా అయినా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన అయినా వాక్యంలో నీ సత్యం గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలను విప్పమంత ఆధిస్తాం తండ్రి నీకెంతో వందాలి ప్రవ్వా ఇక సంబంధమైన దేవత ప్రవా అవిశ్వాసమైన మనోరంధనలకు గుడ్డితనం గడుగు చేసిందని వాక్యం సికమంతా ప్రవా నైనా ఎంత భయంకరమైన స్థితిలో ఉందో ప్రవ్వా అది తేట తెల్లపరచబడుతుంది ప్రవ నైనా ఇక భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా ప్రవ్వా ఒకరులైన జనుల మధ్య జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్ల మీరున్నారని వాటిని సెలవిస్తుంది కాబట్టి ప్రవ్వా నైనా ఏ రీతిగా ప్రవ్వా మీకు వెలుగుని వాళ్ళకు మేము చూపించాలా ఆ గుడితనున్న వాళ్ళందరినీ ప్రవ్వా ఏ రీతిగా ప్రవ మీ తట్టు మేము నైనా మీరే సహాయపడండి పరిషుధాత్మ దేవ మీకు ఆత్మీని నడిపింపు మాకు అనుగ్రహించినైనా మా తలంపులు ఆలోచన సమస్తాన్ని కొట్టువేండి మీ తలంపులు మాకు అన్ని నా దేవా నా ప్రవ్వా నీకెంతో వందాలేనా ఈ వాక్యంలో ప్రవ్వా నాయన హిసయ నా తండ్రి మేము ఏ రీతిగా ప్రవ్వా మేము మా జీవితాలను ప్రవా సంపూర్ణంగా మేము మార్చుకుని మీ వాక్యంతో మేము ఆకర్షింపబడాలన్నా మా హృదయాలను ప్రేరేపించండి ప్రవ్వా మీరే మాకు సహాయకలమని ప్రార్థించినాం మీ ఆత్మధారము నడిపించండి ఈ ఆరాధన అంతట్లో మీరే మేము నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు పరిషుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభుల రక్షకుడైన యేసుక్రీస్తు పరిషత్ దినములు మీకు అందరికీ శివములు దేవుని వాక్యంలో నుంచి యోహన్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో నుంచి ఒక వాక్యం మనం ధ్యానిస్తున్నాము యోహన్సు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో ఇక్కడ ఈ ఇరవై అధ్యాయం కూడా మనం ధ్యానించినప్పుడు శిష్యులకు యేసు ప్రభు తన దానికి అనబరచుకోవటం ఆ రీతిగానే ఆ అపుర్సుల కార్యము మొదటి అధ్యాయము మూడో వచనంలో ఇంకొక వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ ఏం రాబడిందంటే ఆయన శ్రమ పడిన తర్వాత నలభై వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గుచ్చి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను వారికి చూపి తను తాను సజీవునిగా కనబరుచుకునేను కాబట్టి ఈ వాక్యములు మనం ఏమర్థం చేసుకున్నప్పుడు యోహను భక్తుడు రాస్తున్న ఆ పత్రికలో మనం చూసినప్పుడు ఏసు ప్రభు శిష్యులు ఏ రీతిగా వాళ్ళు జీవిస్తున్నారు ఏ రీతిగా వాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ చెప్పబడుతుంది యేసు ప్రభుతో పాటు వాళ్ళు శిష్యులు ఆయనతో పాటు సేవ చేశారు ఆయనతో పాటు పరిచర్ చేశారు ఎన్నో అద్భుతాలు చూశారు ఎన్నో ఆశ్చర్యకారాలు చూశారు వాటి చూసి ఆయన చెప్పి నేను తిరిగి మరణించి తిరిగి మూడో దింపు తిరిగి లేస్తాడు అని ఎన్నో విషయాలు వాళ్ళకి దేవుడు యశ్వభు అక్కడ వాళ్ళకి చెప్పింది కానీ ఎన్నో ఆ అద్భుతాలు వాళ్ళు చూశారు ఈయన నిజం వల్ల దేవుడు అని రుచి చూశారు ఆయన విశ్వాసం ఉంచారు ఆయన ఆయన సేవ చేశారు ఎన్నో కార్యాలు చేశారు వాళ్ళు కూడా అయితే ఎప్పుడైతే ఆయన సిరువు పేబడ్డాడో చాలా మంది అభ్యంతర పడిపోయారు అభ్యంతర పడిపోయి ఎక్కడో లక్కడ చెదిరిపోయింటూ మనం చూస్తాం ఒక్క యోహాన్ భక్తుడు మాత్రమే ఆయన సిరివేసేటప్పుడు ఆయన దగ్గర నిల్చున్నాడు ఆ వ్యూహాన్ రాసిన పత్రికలోనే మనం చూస్తాం ఇక్కడ అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిండు తర్వాత మగ్ధలేని మాలిక మొట్టమొదట ఆయన కనిపించాడు తర్వాత శిష్యులు కనిపించాడు తర్వాత వాళ్ళంతా ఒక చోట ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో వాళ్ళు అక్కడ ఉండనప్పుడు ఆయన అక్కడ ఆ రూమ్ వాళ్ళు ఒక ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ప్రభు అక్కడ దిగి మాట్లాడుతున్నాడు అయితే వాళ్ళు ప్రభుని చూశారు పేతులు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది శిష్యులు ఉన్నారు అక్కడ వాళ్ళందరు చూశారు చూసినా గానీ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు నమ్మేది మేము ప్రభుని చూసినాం అని చెప్పి వాళ్ళు నమ్మారు అయితే అక్కడ తోమా అనే ఒక వ్యక్తి తోమ అనే శిష్యుడు ఇంకొక శిష్యుడు అక్కడ ఉన్నాడు ఆ టైంలో తర్వాత ఎనిమిది దినాల తర్వాత మళ్ళా ఏసు ప్రభు ఈ శిష్యులు అంటారు మేము ప్రభుని చూసామంటే లేదు లేదు నేను అసలు నేను అని చెప్పి ఆయన చెప్తాడు అక్కడ ఆయన నమ్మడు ఎందుకంటే ఆయన అంటాడు నేను ప్రభు ఒక గాయాల్లో ఏలు చూస్తే గానీ నేను నమ్మను అంటాడు అయితే ఆ మాట చెప్పిన తర్వాత ఎనిమిది దినాల తర్వాత మళ్ళా ఏసీ ప్రాభు ఆక గదిలోకి రావటం వాళ్ళకి తను దాన్ని కనబరుచుకోవటం ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు తోమ తోము మాట్లాడుతున్నాడు అక్కడ తోమని చూసి నమ్మిన చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు కాబట్టి ఈ ఈ ఈ వాక్యమే ఈ రోజు మనకు అంశం ఏంటంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధనియులు అంటే సూచి నమ్మిన వాళ్ళు ధనిలు చూడకుండా నమ్మే వాళ్ళు ధనులు ఎట్లయితారని మననుకోవచ్చు చూసి నమ్మటము ఒక ఆత్మీయ స్థితి అయితే చూడకుండా నమ్మటం ఇంకొక ఆత్మీయ స్థితి చూడకుండా నమ్మటమే విశ్వాసం చెప్పొచ్చు ఇంకొక విధంగా చెప్పాలంటే అంటే నువ్వు చూసి దశ నుంచి అంటే చూడక నమ్మటం అంటే ఏంటంటే ఇంకా ఎలాంటి అనుమానం లేదన్నట్టు ఎలాంటి సందేహం లేదన్నట్టు అంటే ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలో ఉన్న వాళ్ళే చూడకుండా అంటే ప్రభు చెప్పిన మాటను అదే సత్యమని హించే వాళ్ళు అన్నట్టు కానీ శిష్యులకు దేవుడు ఎన్నో రుజువులు పరిచాడు ఎన్నో వాక్య ఎన్నోసార్లు తనతో కనబరుచుకున్నాడు ఆయనతో పాటు తిరిగారు ఆయనతో పాటు ఏ అన్ని చేశారు కానీ చివరికి ఏమైంది ఆయన గుర్తుపట్టని స్థితి కూడా కాబట్టి ఈ మాటని ఎందుకు ప్రభు మనకి చెప్తుందంటే యుగ సమాప్తిలో క్రైసవ జీవితము ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి సాధ్యమైతే ఏరుపరిచేవాడిని వారి సైతం వాడు దుష్టుడు కాబట్టి ప్రతిదీ మనము జాగర్తగా మనం పరిశీలించి స్వీకరించాల ప్రతిదీ శిష్యులతో పాటు యేసుప్రభు వాల్ వాళ్ళతో పాటు సేవ చేశారు ఎన్నో కనబరిచని చూశారు దాని చివరికి ఏమైంది వాళ్ళు మర్చిపోయి యధావిధిగా వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నమైపోయారు అయితే తర్వాత ఆయన మరణ నుంచి తిరిగి లేచిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఆయన యేసుప్రభు కొన్ని విషయాలు చెప్పాడు నలభై దినాలు శ్రమ తర్వాత ఆయన వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు సువార్తలనే రాసిందా ఇంకేమన్నా చెప్పిండ అంటే అప్పుడు సువార్తలు రాయబడ్డాయి సువార్తలు రాయబడిన తర్వాత కదా అపోస్తుల వచ్చింది అంటే అపోస్తులు కార్యం రాసింది లోక ఆయన వైద్యుడు రాసిండు ఆయన రాసిండు కానీ ఆ టైంలో కూడా లోక అనే వ్యక్తి వాటి గురించి రాసిండు అంటే ఇంకా ఏమన్నా ఏసు చెప్పిండ ఆయన రాజ్యం గురించి ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకు దేవుడు ఒక దశలో మనము ఆ అవిశ్వాసులు ఉన్నా గాని క్రైస్తవులు ఎందుకు వాళ్ళ దేవుడు దర్శిస్తుంటాడు ఎందుకు వాళ్ళతో మాట్లాడతాడు అంటే అవిశ్వాసంలాగా ఉండకుండా విశ్వాసంలాగా ఉండాలని ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసంతో సంబంధించింది విశ్వాసంలో నడిచేదే క్రైస్తవ జీవితం చూసి నమ్మిన దాన్ని ఇది సత్యం తెలుసుకొని దాని విశ్వాసం పెట్టి ఆ విశ్వాసాన్ని కొనసాగించుకునేదే క్రైస్తవ జీవితం కాబట్టి యేసు ప్రభులో ఉన్నప్పుడు మనము రక్షింపబడి మారుమనసు పొంది రక్షణ పొందిన తర్వాత మారుమనసు మారుమూలస్ పొందిన తర్వాత రక్షణ పొందు బాక్పీస్ మనం తీసుకుంటాం తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆరంభిస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆరంభ దశలో ఏం జరుగుతుందంటే దేవుడు ఒక విధంగా ఒక ఒక ఏ రీతి మనం అర్థం చేసుకుంటామంటే ఒక చెట్టు ఒక విత్తనము భూమిలో నాటబడ్డప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుందంటే అంచెలంచెలుగా ఫస్ట్ నాటబడుతుంది తర్వాత ఆ విత్తనం అది పగలు ఆ పాత స్వభావాన్ని పాత జీవితాన్ని అవన్నీ తొలగించుకొని తర్వాత అది మళ్ళీ పైకి రావటం కొమ్మలు వేయటము తర్వాత అది ఫలించటము తర్వాత పూలయి పనులయి చివరికి పరిపక్ం చెందుతుంది అంటే సంపూర్ణంగా ఫలమేస్తుంది అన్నట్టు క్రైస్తవ జీవితం కూడా అంతే అంటే ఎక్కడ ఆరంభమైంది ఎక్కడ అంతమైతుంది అంటే మన ఆత్మీయ స్థితి కూడా అట్లా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది అయితే యేసరావు ఎన్నో విషయాలు వాళ్ళకి బయలుపరిచాడు ఎన్నో ఎన్నో విషయాలు వాళ్ళు చూశారు కానీ చివరికి వాళ్ళు ఏం చేశారు అనుమానం అనే స్థితి కొలు వచ్చేసారు చూడండి ఒక్కరికి అనుమానం వస్తే పది మందికి అనుమానం వస్తుంది ఇది చాలా ఇది అన్నట్టు మనం అర్థం చేసుకోవాలా ఆయన చూసి నమ్ముతున్నామా చూడక నమ్ముతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలంటే హోమా ఏం చేసిన అంటే నేను ఏసుప్రభుని ఏలు పెట్టి చూస్తేనే ఆయన గాయాలను ఏళ్ళు పెట్టి నమ్ముతా లేకుంటే నేను నమ్మను అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు ఏసుప్రభు చెప్తున్నా అక్కడ ఇరవై తొమ్మిదో నువ్వు నన్ను చూసి నమ్ము నువ్వు చూడక నమ్మిన వారి దండలు ఇది ఏమి చూసి నమ్మింది ఏమి చూడ నమ్మింది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పుడే వాళ్ళ జీవితాల్లో రెస్టోర్ చేసిన దేవుడు చూడండి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కొనసాగుతున్న ఒక దశలో మనం అనుమానిస్తూ ఉంటాం ఇది నిజమేనా ఇది నిజంగా సత్యమైన ఇది ఎట్ట స్వీకరించాలా ఎట్ట నమ్మాలా దీన్ని దీనికి రుజువేంది దీనికి ఆధారం ఏంది అని మనం అడుగుతూ ఉంటాం అనుమానం అనేది వస్తూ ఉంటది కదా కాబట్టి ఇది ఆరంభ దశ అనుమానం అనేది ఆరంభ దశ అనుమానంలో నుంచి మనం ఎప్పుడైతే మనం బయటకు వస్తామో ఆత్మలో పరిపూర్ణత చెందుతామో అప్పుడు అనుమానని తొలగిపోయి నువ్వు విశ్వాసంలో జీవిస్తూ నేర్చుకుంటావు ఫస్ట్ మొదట మొదటి ఉన్నారు అన్ని చూసి కూడా మర్చిపోయారు అన్నట్టు అన్ని చూసారు ఎన్నో ప్రవేశ చెప్పి మర్చిపోయారు కానీ చివరికొచ్చే వరకు ఏమైంది మళ్ళా తను తాను యేసుప్రభు ఇది చాలా బాధాకరం కదా ఆయనతో పాటు తిరిగి ఆయనతో సేవ చేసి ఆయన సజీవుడు నువ్వు దేవుని కుమారుడు ను నువ్వు ప్రభువు బోధకుడు చెప్పిన వాళ్ళు ఫస్ట్ బాగుందని చెప్పిన విన్న విన్నవాళ్ళు చివరికి వచ్చి ఎవరికి ఏమైంది ఆయన చూసి నమ్మలేదు అంటే నిజమా అనుమానం అనేది ఒక తోమకు వచ్చింది నేను చూస్తే నమ్ముతాను వాళ్ళు అయితే చూసారు ప్రభు అని తెలుసుకున్నారు కానీ కొంతమంది ఏం చేస్తుండ అక్కడ తోమ ఏం చేస్తుండో ఆ టైంలో లేడు చాలా మంది ఉన్నారు అక్కడ శిష్యులు కానీ ఒక్కడు మాత్రం లేడు ఆ ఒక్కడి గురించి తర్వాత మళ్ళా ప్రభు రావడం మనం చూస్తూ ఉంటాం అంటే ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఏ రీతికి మనం అర్థం చేసుకుంటాం ఈ వాక్యాన్ని అయితే కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలా క్రైస్తవ జీవితంలో కొన్ని కొన్ని వాక్యాలు మనం చూసిన తర్వాత ముందుకు వెళ్దాము ఆ రాసిన పత్రిక ఎందుకు ప్రభు తన తన కనబరచుకుండా తన రాజ్యం గురించి ప్రకటించారంటే వాళ్ళు ఆ మతైశ్వార్త పదివే అధ్యయంలో రూపాంతరం పొంది ఆ దర్శనం మనం చూస్తాం పేతృయోహాను యాకోబు వీళ్ళు ముగ్గురు ఉంటారు అక్కడ అయితే ఆయన రూపాంతరం పొందుతాడు మోసే ఏలి అక్కడ కనబడటం అప్పుడు వాళ్ళు చూస్తారు అక్కడ దర్శనం అంటే ఎన్నోసార్లు తను తాను తన దైవత్వాన్ని ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు శిష్యులకి ఆయన మరణించక ముందు కూడా అంటే ఇవన్నీ రుజువులు అన్నట్టు కాబట్టి ఇవి చూసే ఈ ఆత్మీయ నేత్రాల్లో మనకెంతో అవసరం ఈ ఈ రోజు ఎందుకు అవిశ్వాసంలాగా మనుషులు ఉన్నారంటే సత్యాన్ని చూసి కూడా నమ్మలేని స్థితులు ఉన్నారు ఈ రోజు క్రైస్తవ జీవితం ఎందుకంటే ఎందుకు ఆ రీతికి మనం అర్థం చేసుకోవాలా అంటే వాళ్ళ రూపాంతర దర్శనం వాళ్ళు చూశారు తర్వాత నేను ఎవరైనా చెప్పుకున్నా అంటే నువ్వు సజ్జీవుడు అయిన దేవుడు క్రీస్తు అని ఒప్పుకున్నారు అన్ని చేస్తున్నారు కానీ చివరికి వచ్చేవరకు ఏమైంది అవన్నీ మర్చిపోయి నేను ఆయన చూ చెప్పిన మాట కూడా నేను తిరిగి మరణించి తిరిగి లేస్తా చెప్పినా గానీ మళ్ళా వాళ్ళు ఏం చేశారు తిరిగి మళ్లీ అవిశ్వాసంలో పడిపోయి మొదట కరెక్ట్ అని చెప్పినారు తర్వాత ఆయన చెప్పినంత నమ్మారు ఈ సత్యం అని చెప్పి తెలుసుకున్నారు అని చెప్పిన మాట చివరికి వచ్చేవారికి నేను చూస్తేనే నమ్ముతా అన్నట్టు చూడండి ఒక్క అనుమానమే కదా పది మంది అవసరం లేదండి ఒక్క అనుమానమే ఒక్కడ అవిధేయత వల్ల ఈ లోకంలో పాపం వచ్చింది ఈ ఒక్క అనుమానం అనేది ఒక్కరికొస్తే ఈ అనుమానమనే ఒక ఆత్మ మనుషులందరిని పడితే వాడు ఏం చేస్తారు ఉండితనంగా మోసపోతారు అన్నట్టు ఈ రోజు క్రైస్తవ జీవితం అంత మోసపోయింది కాబట్టి మోసపోయినా క్రైస్తవ జీవితం అంటే ఏ రీతిగా మనము ఎందుకు దేవుడు ఆ రీతి వాళ్ళని ఆ టైంలో ఏర్పరచుకున్నాడు అపోస్తులని వాళ్ళు ఎందుకు శిష్యులు ఏర్పరచుకొని వాళ్ళకి అవన్నీ చెప్పి అప్పుడు ఆయన పరలోకం వెళ్లి ద్వారా వాళ్ళు దిగిరాడిన తర్వాత వాళ్ళు పచ్చి ఆరంభించడం ఇవన్నీ కూడా యేసు ఆయన మరణ తిరిగి లేచిన తర్వాత అవన్నీ చెప్పాడు శిష్యులకి ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు వాక్యం ప్రకారంగా కానీ ఆ వాక్యాలు ఎట్లా మనం తెలుసుకుంటే ఏం చెప్పుడు ఇవన్నీ కూడా దేవుని దేవుని ఆత్మ నడిపింపు ప్రకారంగా అవన్నీ మనం బయలుపరచబడతా ఉంటాయి అందుకే కొరెందుకు రాసిన రెండో పత్రిక పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం పొరెందు మూడో అధ్యాయము మూడో అధ్యాయము మూడో వచ్చంలో రాతి పలకల మీద గాని శిరతోనే గాని రాయబడేబడక మెత్తని హృదయములందు హృదయములు అను పలకల మీద జీవం దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడి రాయబడిన క్రీస్తు పత్రికులై ఉన్నారని మీరు మీరు తేటపరచబడుచున్నారు అంటే రాతి పలకల మీద ఆ కాలంలో రాయబడది కాబట్టి దేవుడు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రము పది ఆగ్నిలు అయితే ఇక్కడ రెండు రకాల పరిచర్ గురించి మనం చూస్తాం ఒకటి ఆత్మ సంబంధమైన పరిచర్య రెండోది రాతి పలకలలో ఉన్న పరిచర్య ఒక విధంగా చెప్పాలంటే ఆ మోసే కాలంలో ఆ ఉన్న ఆ పరిచర్య కానీ అది కూడా మహిమ గలదే అంటే రాతి పలకల మీద రాసినా గాని అది మహిమ గలదే అంటాడు కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎక్కువగా మహిమ ఉంటది కదా అని చెప్తుంది అక్కడ పౌల విషయం చెప్తారు అక్కడ అంటే ఆ ఆత్మీయ ఆ మోసే ఆ టైంలో పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఆయన పదే ఆకులు ఆయన ముఖం మీద ముసుగు వేయబడ్డదు అంటే ఆయన ముసుకేసుకోలేదు ఆ మహిమను చూడలేక వాళ్ళు ముసుగు వేసుకున్నారు అంటే దేవుని మహిమను ఇస్లాల్ ప్రజలు ఆ టైంలో చూడలేక ముసుకేసుకున్నారు ఎంత కాబట్టి మనమంతా దేవుని పడాలంట మన హృదయంలో పరిశుద్ధాత్ముడు మన హృదయాలు నోట్స్ పేపర్ మీద రాసేది కాదు మీద కాక వాక్యం అంటే రాతి పలుకుల మీద ఉన్నది ఎక్కడికి రావాలా హృదయం మీదకి రావాలా మన హృదయంలోకి రావాలి ఎవరు రాయలేదు దేవుని ఆత్మ తప్ప ఎవరు రాయలేడని చెప్తుంది అక్కడ వాక్యం అయితే దేవుని ఎదుట మాకి నమ్మకం కలదు చూడండి మా వలన మేము సమర్థులు కాదు మా సామర్థ్యము దేవుని దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు ఆత్మకే కలిగించి ఉన్నాడు చూడండి అక్షరము చంపును ఆత్మజీవింపజేయను కాబట్టి అక్షరము చంపును ఆత్మజీవింపజేయను కాబట్టి ఆత్మ సంబంధమైన పరిచర్య ఆ పరిచర్ శిష్యుల్ని దేవుడు సిద్ధపరుస్తుంది అక్కడ అది పశుధాత్మ ద్వారానే కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకంలో చేసినప్పుడు ఆయన శరీర లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్ చేశాడు మూడున్నర సంవత్సరాలు పరిచయ చేశాడు ఆయన వాళ్ళ మధ్యలను పరిచయం చేసి ఎన్నో విషయాలు చెప్పిండు ఆయన ఇప్పుడు ఆయన ఆత్మరూప వాటన్నింటినీ ఇంకా అనేకమైన విషయాలు ఏ స్వయం ఏవైతే భూమి మీద ఎన్నో కారాలు చేసిండో వాటి అన్నిటిని కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని కదవలేదు మన మన చెవి వినలేదు అర్థం కానివి కళ్ళకు చూడండి చెవికి వినబడిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి మొదటి పత్రికలో రెండో రెండో పత్రికలు మనం చూస్తాం అక్కడ ఒకటి అన్నిటిని దేవుడు తన ఆత్మ ద్వారానే అవి బయలుపరుస్తాడు అనే వాక్యం చదివిస్తుంది ఎందుకు ఈ వాక్యం దేవుడు మనకు చెప్తున్న అర్థం చేసుకోవాలా ఈ రోజు అనేకులు గుడ్డితనంలో ఉన్నారు ఇంకా ముసుగులోనే ఉన్నారు అందరూ ముసుకులోనే ఉన్నారు చాలా ఎందుకంటే సత్యం ఏ రీతికి బయలుపరచబడుతున్నా గాని అది నమ్మలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే క్రైస్తవ జీవితము ఒక దశ వరకే వచ్చి ఆగిపోయింది ఆత్మ సంబంధమైన పరిచర్కి సిద్ధపడలే ఆత్మ సంబంధమైన పరిచర్ ఎప్పుడు ఆరంభమైందంటే అపస్తులు కార్యం మొదటి అధ్యాయం రెండో అధ్యాయం స్టార్ట్ అయింది పశుద్ధాత్మ వాళ్ళు ఏ రీతి వాళ్ళు నడిపించిందో పహాటంగా గంభీరంగా దేవుడు తన ఆత్మ ద్వారా వాళ్ళు నడిపించి విశేషమైన కార్యాలు చేయటం వాక్య పరిచర్య వాళ్ళ వాక్యం చదువుతు వాళ్ళు చెప్తున్నా గాని ఒకవేళ ఆ వాక్యం మనం గాని మన దేవుని ఆత్మల తాకినట్టు అనిపిస్తుంది అంతగా ఆ వాక్యంలో అంత జీవం ఉందన్నట్టు అలాంటి పరిచయ కొరకు దేవుడు సిద్ధపరిస్తే ఈ రోజు క్రైస్తవ జీవితం ఎట్లుందంటే ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంది కొంతమంది చెప్తారు మనకి ఇవన్నీ అవసరం లేదు బ్రదర్ ఇవన్నీ మనకు అవసరం లేదు మన రక్షణ సువార్త చెప్పాలి తర్వాత వాక్యం చెప్పాలా మళ్ళా రావాలా వాక్యం చెప్పాలా రావాలా అంతవరకేనా దేవుడు ఏసు ప్రభు అంతవరకు చేసిందా శిష్యులు అంతవరకు చేసిందా లేఖనాలు మోసే గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు వాటి విశుద్ధీకరించి కండ్ల కట్టినట్టు వాళ్ళు వాళ్ళు ఆ ఆత్మ ద్వారా అవన్నీ చూపించారు ముందు వాళ్ళు ఎప్పుడు కూడా అంత బాహాటంగా వాళ్ళు నడిపింపు లేదు అక్కడ శిష్యులు కూడా వాళ్ళు కూడా ఆయనతో పాటు ఉండి సువార్త ఉన్నారు వాళ్ళు కూడా వాక్యం చెప్పారు వాళ్ళు కూడా స్వస్థతలు చేశారు అన్ని చేశారు ఆయన ఉన్నంత వరకే తర్వాత ఆ ఆ పరిచర్యని ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే అప్పుడు మహిమతో కూడింది ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమ నుండి అధిక మహిమకు వెళ్లాలనేదే దేవుని చిత్తం అంటే ఒక దశ నుంచి ఒక దశకు పోవాలా అందుకు ఆ ఆ దశకి వెళ్ళట నడిపించడానికే ఆయన ఆత్మ రూపిగా మన మధ్యలో ఉండి సంచరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమ వాక్ ఏం రాయబడుతుందంటే చూడండి అది కొరత నిబంధనకి మమ్మల్ని మమ్మల్ని ఆ పరిచర్కి మమ్మల్ని దేవుడు ఏర్పరిచినాను కాబట్టి అందుకే కిందకు వచ్చినప్పుడు నాలుగో వచనంలో అదే అధ్యాయం కిందకు వచ్చినప్పుడు పది పన్నెండవచనంలో తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇస్రాయల్ ఇస్రాయల్ తేలి చూడుకున్నట్లు తన ముఖం మీద ముసుకు వేసుకునేను మేమట్ల చెయ్యక నిరీక్షణ గలవారమై బహు ధైర్యంతో మాట్లాడుచున్నాము చూడండి మోసే అక్క మహిమను చూడలేకపోతే వాళ్ళు ముసుకేసుకున్నాడు దేవుని మహిమను చూడాలంటే ఇప్పుడు ఒక ఒక కొంచెం ఉందనుకోండి ఒక దీప స్తంభాన్ని తీసిపోయి ఆ దీపాన్ని తీసిపోయి మంచ కొంచెం కింద పెడితే వెళ్తూరు వస్తుందా మనుషులకి రాదన్నట్టు ఎందుకంటే ఆ వెలుగును మనుషులు చూడలేకపోయినారు ఆ రోజు అందుకు ముసుగు వేయబడ్డది కాబట్టి ఆ ముసుగు ఈ రోజు కూడా అట్లనే ఉంది చాలా మంది చూస్తాం ఎంత వాక్యం చూపించినా గాని ఇంకా వాళ్ళు ముసుగులోనే ఉన్నారు ఈ వాక్యం చెప్తుంది నేను చెప్తలేను ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మోషే తన ముఖం మీద ముసుగు వేసుకుని మేమట్ల చెయ్యక ఇరీక్షణ గలవారమై ధైర్యంతో మాట్లాడుచున్నాం మరియు వారి హృదయములు కఠిన ఆయన ఎందుకు ఇస్రాయల్ ప్రజలు హృదయాలు కఠినపరచుకున్నారు దేవుడు ఎంత సెలవు ఇచ్చిన ఎంతగా ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చినా గాని వాళ్ళు ఏం చేశారంటే ముసుకేసుకున్నారు కఠినపరచుకున్న చెప్పిన వాక్యానికి విధేయత చూపించుకున్న హృదయాలు కఠినపరుచుకున్నారు ఎందుకంటే మోసే నలభై దినాల నలభై రాత్రులు ధర్మశాస్త్రాన్ని తీసుకురానికి ఆయన ఉపాసాలు ఆ సీనాయ పరతమే ఎక్కిపోయినప్పుడు అంత కష్టపడి ఆయన ఆ పైకి వెళ్ళి దేవుని శాసనాలు తీసుకుని కిందికి దిగివేస్తే ఆయన మాట వినకుండా ఆ ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించకుండా విచ్చలవిడిగా పాపంలో జీవిస్తూ దేవుని వాక్యాన్ని ధిక్కరించి హృదయాలు కఠిన పరుచుకున్నారు ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి ఈ వాక్యాలన్నీ ఇవన్నీ మన ఆత్మీయ నడిపింపు మన ఆత్మలో ఎట్ట ఎదగాలనేది రాయబడి ఉన్నాయి దశలు ఇవన్నీ కూడా బైబిల్ అంతా ఒకేలాగుండదు మొక్క నుంచి మిత్రం నుంచి పంట ఇచ్చేంత వరకు ఏ రీతిగా పరిపక్నం చెందుతూ ఒక చెట్టు ఫలం ఇస్తుందో క్రైస్తవ జీవితం అట్లా ఫలించాల కానీ ఈ అట్లా ఉందంటే చాలా కష్టం ఇంకా వాళ్ళు ముసుకులే ఉన్నారు ఒక బార్డర్ గడతారు ఆ బార్డర్ లోనే ఉంటారు అక్కడి నుంచి బయటకు రారు ఎందుకంటే వాళ్ళు అక్కడ బంధింపబడ్డారు బలాత్కారం చేత బలాత్కరమైన బోధలు చేత బంధింపబడ్డారు వాళ్ళు అందుకు వాళ్ళు ఇలాంటి ఆత్మీయమైన విషయాలు వాళ్ళకి చూడలేరు ఎందుకంటే వాళ్ళు హృదయం కఠినపరుచుకుంటారు ఎప్పుడైతే నీ హృదయం కఠినం అవుతుందో ఎట్టి పరిస్థితులు నువ్వు చూడలేదు నీ మైండ్ క్లోజ్ అయిపోతాయి నీ కళ్ళు మొత్తం ముసుగులో అయిపోతుంది నువ్వు ఇంకా ముసుకులేనే ఉన్నావేమో ఈ రోజు క్రైస్తవ జీవితం ముసుగులోనే ఉంది కళ్ళకు ఎంతగా సత్యం బయలుపరిచినా గానీ అటనే వాళ్ళు జీవిస్తా ఉంటారు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి వారి హృదములు కట్టిన నేటి వరకు పాత నిబంధనలు చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారి తేట ఆ ముసికే నిలిచి అంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఆ అది కొట్టివేయబడినని ఎరిగి కొట్టివేయ బడేనని ఎరిగి కొట్టివేయబడినని వారికి తీట ఆ ముసుకే నిలిచి ఉంది అంటాడు ఆ కాలంలో జరిగిన ఆ ముసుగు గురించి పౌరులు గారు ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు ఈ రోజు కూడా క్రైస్తవులు అదే ముసుగులో ఉన్నారు కళ్ళకు కనిపించినా గాని చూడలేని స్థితులు ఉన్నారు తోమ తోమా దేవుడితో మాట్లాడలేదా తోమగా తోమ దేవునితో జీవించలేదా ఆయనతో పాటు నడవలేదా ఆయనతో పాటు పరిచయం లేడా అన్ని చూసి కూడా ఆయన మరణించి తిరిగి లేదని తెలిసి కూడా ఎందుకు నమ్మట్లేదంటే యువ దేవత గుడ్డితనం కలిగజేసింది అవిశ్వాసం ఈ రోజు అవిశ్వాసం మనలో ఉంటే దేవుని సత్యం నమ్మకుంటే ఆ అవిశ్వాసం ఏమేమి తెలుసా అది పరిపక్ం చెంది నాశనానికి నడిపిస్తుంది అంటే పూర్తిగా నిన్ను దేవుడికి వ్యతిష్ఠిగా తయారైపోతాడు దేవుని వాక్యం చదువుతూ గాని దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు ఈరోజు క్రైస్తవ జీవితం అట్లనే ఉంది వీళ్ళు చూసానికి చూస్తారే గాని వీళ్ళు ఏ మాత్రం కూడా తెలుసుకోరు వినడానికి వింటరే గాని ఏ మాత్రం కూడా గ్రహించరు ఈరోజు క్రైస్తవ జీవితం అట్లయింది వాళ్ళ హృదయాలు కొవ్విని అని విశాఖ భక్తుడు ప్రవచనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఏం జరుగు నేటి వరకు మోస గ్రంథము చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీదను ఉన్నది ఎక్కడన్నా ముసుగు వల్ల వాళ్ళ హృదయం మీద ఉంది ముసుకు ముసుకు హృదయం మీద ఉందంట మత పైన జీవితమే ఒక ముసుకు అందుకు ఏసు ప్రభు పౌలు గారు అంటారు ఇక మీదట ఏ మనుషుని మేము శరీర చూడమంటాడు అందరినీ ఆత్మలను చూడాలంట లాస్ట్ ఏసు ప్రభును కూడా మేము ఆత్మలను చూస్తామంటాడు రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయంలో మీరు చూడండి ఇక మీదట ఏ మనుషుని కూడా మేము శరీరీతిగా చూడము నువ్వు శరీరగా మనసుని చూస్తుంటే నువ్వు ఇంకా ఆత్మలో పరిపక్నం చెందలేదు అన్నట్టు ఈ రోజు వ్యత్యాసాలు భేదాలు ఎందుకు వస్తున్నాయి అండి ఎందుకు వస్తున్నాయి అంటే ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాటిని విత్తుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన వాడు విన్నప్పుడు వాటిని గ్రహించగలడు వాటిని చూసుకోడు వాటిని స్వీకరించగలడు ఎందుకంటే రెండు మ్యాచ్ కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూడమని వాక్యం లేదా ఈ రోజు ఎందుకు సరి నువ్వు ఇంకా ప్రకృతి సంబంధంగానే శరీరే జీవిస్తావు దేవుని బిడ్డపై చెప్పుకొని కూడా ఈ రోజు క్రైస్తవ జీవితం ఆరీతిగా ఉంది ఇవన్నీ వాక్యాలు చూపిస్తే ఇవన్నీ అవసరం లేదు బ్రదర్ ఇది మనకు అవసరం లేదు మనం చెప్పేది ఏంది రక్షణ సువార్త చెప్పాలా అది చాలా ప్రాముఖ్యమైంది సువార్త చెప్పిన వాడు కావాలి కదా శివుకుడైన లక్షణాలు ఏంటి రూపావరాలు ఉండాలా ఇంకా ఏముండాలా అన్ని రాయబోటే గానీ నువ్వు రక్షణ సందేశమే చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళ పరిస్థితిని వాళ్ళని ఎట్లా తయారు చేసేవా లేవు ఎవరు చూపించాలా సత్య ఎందుకు చూపించాలా మోస దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రవక్తల దేవుడు ఎందుకు ఏర్పచుకున్నాడు ఈ రోజు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరుచుకున్నాడు ఆ ముసుకులు ఉన్న వారిని ఆ ముసుకులున్న వారిని బయట తీస్తడానికి మనమే ముసుగులో ఉంటే ముసుకుల వారి ఏ రీతికి తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వాళ్ళ హృదయముల మీద ఉందంట ఆ ముసుగు అయితే ముసుగు వారి హృదయముల ఉన్నది కాని వారి హృదయములు ప్రభు వైపున ఎప్పుడు ముసుగు తీసివేయబడును దేవు తినటువంటి ఏంది దేవుని వైపు తిరగటం ఏంది రక్షింపబడ్డ వాళ్ళు దేవుని వాక్యాన్ని విని ఆయన ఆయన ఎదుట మల్లుకోవటం ఆయన వైపు చూడటం ఆయన వైపు తిరగటం ఆయన మార్గంలో నడవటం దేవువైపు తిరగటం అప్పుడే గానీ నీ ముసుకు తీసివేయబడదు కానీ వాళ్ళు తిరగరు కదా ఇస్రాయల్ ప్రజలు తిరిగిండ్రా ఒక దశలో తిరిగారు ఒక దశలో తిరుగుబడతా చేసి కఠినం చేస్తున్న హృదయాలు ఈ రోజు ఆ రీతిగా ఉంది నువ్వు చూసి నమ్ముతున్నావా చూడక నమ్ముతున్నవా దాని గురించి మాట్లాడుతాం ఇంకొంచెం ముందుకు వెనక మనం చూస్తాం తర్వాత ఏం జరిగింది మన హృదయములు ఎప్పుడు ప్రభు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ ఉండును మనం అందరము ముసుగులేని మొఖముతో ప్రభు యొక్క మయమును అర్థం వల్ల అంటే ముసుకులున్నంత సేపు నువ్వు ఆయన మహిమను చూడలేవు నువ్వు క్రైస్తవ చెప్పుకుని కూడా నువ్వు సేవకుడు కావచ్చు వాక్యం ప్రకటించవచ్చు సేవ చేయొచ్చు ఒకవేళ నువ్వు ముసుకులే ఉన్నవేమో ఈ విషయాలని గ్రహించలేని స్థితిలో ఏ విషయాలనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీ వాక్యం నేను చెప్పా ఇది మనం ఎట్లా వాళ్ళ యొక్క వాళ్ళ ఉదయ పరిస్థితి ఏ రీతిగా అనేది మనం చెప్తాను తర్వాత వాళ్ళు దాని నుంచి ఎట్లా బయటకు వచ్చారు వాళ్ళు ఏ రీతిగా ప్రభుత్వ ప్రకటించారు ఏ రీతిగా వాళ్ళ ఆత్మీయ స్థితి మెరుగుపడింది అనేది ఆత్మ సంబంధమైన పరిచర్యలో దేవుడు ఎట్లా పరిశుధాత్మడు వాళ్ళని నడిపించడు అవన్నీ మనం చూస్తాం కానీ ఎప్పుడైతే మనము ముసుకులేని మొక్క మనము ప్రభుత్వ మహిమ అధిక మహిమను మనము పొందాలని చెప్తా ప్రజ్వలింపంచాలని చెప్తుంది మహిమ అధిక మహిమను పొందిచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము అంటే ఈ పరిచర్యలో మనం ఎప్పుడైతే మనము ఆ రీతిగా మనం దేవుని ఆత్మ చేత నడిపించబడతావు ఎప్పుడైతే మనలోంచి ముసుకు తీసివేయబడుతుందో ను ఆత్మ పౌరికగా మార్చబడతావు ఆత్మస్వరూపిగా నువ్వు మార్చబడతావు నీ పరిచర్య మహిమ పరిచర్యగా ఉంటది దేవుని మహిమను చూస్తారు మనుషులు ఈ రోజు ఆయన మహిమను చూడలేక ఇంకా ముసుకులే ఉన్నారు మనుషులు ఈ రోజు మనుషులు కట్టడాలు పెట్టుకొని మనుషులు విధానాలు పెట్టుకొని ఆ రీతిగానే జీవిస్తుంది ఈ రోజు ఏది సత్యం ఏది చెప్పబడినది అనేది తెలియని ఎందుకంటే చూడండి అది బ్రహ్మపరచ ఆత్మ ఈ రోజు సేవకులను బట్టింది అందుకు మనుషులు ఇంకా బ్రహ్మలోనే ఉంటారు ఏది కూడా పరీక్షించరు అన్నట్టు ఏది చూడరన్నట్టు అందుకు పౌలు అంటాడు పౌలు నాలుగో అధ్యాయం చూడండి కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారు అధారీపడము అయితే కుయుక్తిగా నడుచుకునకూ దేవుని వాతిని వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచటం ప్రతి మనుషుని మన మన ఎదుట మమ్మను మేమే దేవుని మమ్మల్ని మేమే దేవుని సమ్ముఖం మెప్పించుకునొచ్చు అవమానకరమైన రహస్య రహస్య కార్యములను విసర్జించున్నాము ఈ పరిచర్య పొందినందుకు వాళ్ళు ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు జరిగిన ఇవన్నీ మొదట దశలో వాళ్ళు ఎట్లా జీవించారు తర్వాత ఏం జీవించారు అనేది మనం కొంచెం మనం చూస్తాం మా సువార్త మరుగుపరచబడిన ఎడల నశించున్న వారి విషయంలోనే మరుగుపరచబడి ఉన్నది కాబట్టి సువార్తలో ఏది కూడా మరుగుపరచబడద్దు అన్ని ప్రతి ఒక్కరు దేవుని మహిమని చూడాల మహిమనుండి అధిక మహిమలోకి వాళ్ళు ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరిని ఏరీతిగా వాళ్ళు విశ్వాసం బలపరచాలనేది మనకి అర్థం చేసుకుంటున్నాం చూడండి తర్వాత చూడండి దేవుని స్వరూపిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారి వారి కనులకు వాళ్ళ మీద ప్రకాశించుకున్నట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసైన వారి మనోనేతముల గుడ్డితనము కలుగజేసను యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేతము గుడ్డితనము కలుగజేసిందంట అంటే కళ్ళుని కూడా చూడలేని స్థితులు ఉన్నారు ఈరోజు చివకులు ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఈ మనం ఏం చేయాలా దేవుని ప్రణాళిక ఏముంది ఈ ఏం జరుగుతుంది అనేది మనం గ్రహించకపోతే మన పతిదీ మనం పరిశీలించాలా క్రైస్తవ జీవితం అంటే ఏదో గుడ్డిగా నమ్మి ఏదో సేవ చేసుకుంటూ పోయేది కాదు పతిధిను రుజువు పరచాలా ఆయన రుజువు పరిచిండు తన శిష్యులకు ఆయన సజీవుడు అని పరిచిండు ఈ రోజు దేవుని వాక్యాన్ని మనము అనేకులు ఈయన సజీవుడు ఈ నిజ జీవం గల దేవుడని మనం రుజువు పరచాలా రుజువు పరచాలంటే ఇంకా మనం అను అనుమాన స్థితిలో ఉంటే ఆయన మహిమలోకి మనం ప్రవేశించవు మన కొరకు ఆత్మీయంలో ఆత్మీయ దశలో దేవుడు ఎన్నో విషయాలు బలిపరచడానికి ఆయన పరశుదాత్మంగా ఉన్నాడు అని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని క్లోజ్ చేసుకుని ఇంకా ఉన్న కాటికే మనం చాలనుకొని మనం ముందుకెళ్లిపోతా ఉన్నాం ఇంకా రాళ్ల సంబంధమైన పరిచర్యలు మనం ఉన్నాం రాతి పలకల మీద రాయబడే పరిచర్లు మన ఉన్నాం కానీ మోసే మోసే పరిచర్యలో ఆయన ఆ రీతిగా ఆ కాలంలో నడిపించాడు దేవుడు గొప్ప సేవ చేసిన మోసే అది మహిమ గల రాతి పలకల మీద రాయబడ్డ గానీ మహిమగలదైన అంటాడు అందుకు ముసుకేయబడింది మోఖం మీద కాని ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఇంకెంత మహిమగలది ఉండును అంటాడు పౌరు భక్తుడు ఈ మహిమ గల మనుషులు చూడాలా మనుషులు చేయాలా అనేదే దేవుని చిత్తం అట్లా చేయాలా అట్లా చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలా ఆ రీతిగానే చూడండి తర్వాత కింద చూస్తే మనం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించనుగా పలికిన దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము క్రీస్తు యేసు వెల్లడి పరుషకు మా హృదయంలో ప్రకాశించను కనుక మమ్మను మేము మమ్మను గుచ్చి ప్రకటించుకోలేదు గాని క్రీస్తు యేసు యేసును గుచ్చి ఆయన ప్రవ్ అని గుచ్చి ఏసు నిమిత్తం మేము మీ పరిచారుకులు మని ప్రకటించుతున్నాము చూడండి ఆయన మహిమను గుచ్చిన జ్ఞానము మన హృదయంలో ప్రకాశించిందంట అందుకు అనేకులు హృదయాలు ప్రకాశించాలా అందుకు మేము పరిచారుకులుగా ఉన్నామని వాక్యము చలివిస్తుంది ఈ మనోనేత్రములు గుడ్డితనం నుంచి మనుషులు బయట తీసిరాలంటే ఏం చేయాలా ఇంకా మనుషులు వాక్యం చూపించినా గాని ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు ఎందుకు అని అంటే యుగ దేవ దేవత వరకు గుడ్డితనము కలుగజేసింది అయితే అపోస్తుల కార్యంలో మనం చూసినప్పుడు అపోస్తున్న పౌలకి ఒక ఆయన సాక్ష్యము ఒక రాజు ఎదుట నిలబడి చూస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ సాక్ష్యము మనము కలిగి ఉండాలా ఏ రీతిగా అన్నప్పుడు ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్తున్నాం మనం మొదటి యోహన్ రాసిన పత్రిక నేను త్వరగా ముగించేస్తాం మొదటి యోహాన్ పత్రిక ఈ ఈ వాక్యం చూస్తే మనకు ఏమర్థం అవుతుందో మనం గ్రహిస్తాం మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము మొదటి మొదటి మూడు వచనాలు మనం చూస్తాం జీవ వాక్యములు గుచ్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచిటమో ఏది నిదానికి కనుగొంటేమో మా చేతులు దేని తాకి చూచెను అది మీకు తెలియజేయము ఇక్కడ ఐదు పాయింట్స్ మనం చూస్తాం జీవవాక్యం గురించి ఆది నుంచి ఏం ఏముందో ఏది విన్నరో ఏది చూసినారో ఏది నిధానికి కనుగొనరో ఏది చేతులు తాకి చూసానో అది మీకు తెలియపరుస్తున్నాం అంటారు చెప్పండి నిజంగా మనం ఆయన ప్రభును మనం మనం ఆయన స్వీకరించినము ఆయన సేవ చేస్తున్నప్పుడు ఇవన్నీ శిష్యులు కూడా ఆ కాలంలో అంత ఈజీగా ప్రభువుని అమ్మలేదు ప్రతిదీ స్టడీ చేశారు వాళ్ళు ప్రతిదీ పరిశీలించారు ఈరోజు క్రైస్తవ బలం అయితే ఏంటంటే ఆత్మీయమైన విధానాలు ఆత్మీయమైన ఆ స్థితి ఈ పౌలు వీళ్ళంతా కూడా ఎన్నో పత్రికలు రాశారు పేదలు రాసిండు పౌలు రాసిండు యోగా రాసిండు అందరు రాశారు అన్ని రాసినా గాని ఆ పత్రికలు కూడా వాళ్ళు అన్ని నిదానించి చూసినవే మొదటి నుంచి ఏం రాయబడిందో వాళ్ళు తాకి దాన్ని పరిశీలించి స్వీకరించి అప్పుడు దాన్ని ప్రకటించారు ఈ రోజు అట్లుందా క్రైస్తవ జీవితంలో ఈ రోజు అట్లా ఉందంటే చాలా తక్కువ మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ అంటారు గాని ఎవరిది కరెక్ట్ అనేది బైబిల్ వాకి చూస్తే తెలుస్తుంది అట్లా పరిశీలించరు ఎందుకంటే క్రైస్తవ జీవితము ఈ రోజు పరిశీలించలేని స్థితిలో ఉంది పరిశీలించలేని స్థితిలో ఎందుంటే పరిశీలించరు ఎవడన్నా పరిశీలించి ఆత్మలో ఎదిగిన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే దాన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు చూసి వాళ్ళ కళ్ళతో చూసి దర్శన రీతిగా చూసి ఇది సత్యం నిర్ధారించుకొని దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడిన ప్రతి వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఎందుకంటే నువ్వు గ్రహించవు తర్వాత గ్రహించిన వాడు చెప్పినా కూడా మనం వినలేని స్థితిలో అందుకు ముసుకుందని ఈ వాక్యం చెప్తుంది ఎందుకంటే ఎందుకు భేదాభిప్రాయాలు వస్తాయి అంటే ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధం సంగతులు వింటాడు శరీర సంబంధించిన వాడు శరీరకరమైన సంగతులు వింటాడు రెంటికి పోలిక ఉండదు ఎక్కడ కూడా రెండు మ్యాచ్ కావన్నట్టు భేదాలు ఎందుకు వస్తాయి అంటే ప్రతి ఒక్కడ ఆత్మలోనే ఉంటే భేదాలు రావు అందుకే ఏ మనిషిగా నువ్వు ఆత్మలను చూడాలి కానీ శరీరం చూడొద్దు ఆత్మలను నువ్వు చూస్తే లావంటి నువ్వు అర్థం అందుకు శరీర సంబంధం వాళ్ళకి ఈ వాక్యాలు అర్థం కావు ఈ సత్యం బోధపడదు ఎందుకంటే ఇది పరిశుధాత్మ ఆవేశ రాయబడిన వాక్యాలు కాబట్టి ఆయన ఆత్మనే బయలుపరచాలా ఆ ఆ నీకు చూపించాలా యోహాన్ భక్తులు చూపించలేదా ప్రకటన గ్రంథం ఆయన ఆత్మలో ఆత్మ వశంలోకి వెళ్ళిపోలేదా రంగము ఎట్లా ఉండబోతుందో భవిష్యత్తులో ఎలాంటి స్థితులు ఎలాంటి బోధలు రాబోతున్నాయి ఎలాంటి సంగం ఏ స్థితిలో ఉండబోతుందో అవన్నీ యోగన్ భక్తి చూపించాడు దేవుడు పరిశుధాత్మ దేవుడు వాళ్ళకి చూపించాడు ఆత్మలో ఆయన కొనిపోబడిండు అవన్నీ చూసిండు ఆయన చూసి రాసిండు రాసి ఈ రోజు మనకి ఇచ్చాడు కాని మనం అది స్టడీ చేస్తున్నావా అది చెప్పుకొని పోతున్నావే గానీ ఈ రోజు కూడా చాలా మంది నమ్మరు ప్రవచనాలు ఎవరు కూడా నమ్మరు వాళ్ళకి అవసరమైందే తీసుకుంటారు ఒక మొక్క తీసుకుంటారు తర్వాత అది కింద పైన ఏం రాయబడిందో దానికి సంబంధించి ఇంకేమైనా ఉందా అనేది తెలియలేని స్థితిని ఈరోజు గ్రహిస్తావు ఎందుకంటే వాళ్ళు చూడరు పరిశీలించరు వాళ్ళు గ్రహించరు మేం పట్టిన కుందేలకు మూడే కాళ్ళు పెద్ద చెప్తారు సామెత అవన్నీ మనం వాడము కాబట్టి మేం చెప్పిందే కరెక్ట్ అని ఇంకా ముసుగులోనే ఉన్నారు ఆ ముసుకులు నుంచి నువ్వు బయటకు వస్తే గానీ దేవుని మహిమను చూడలేవు ఒకవేళ ముసుగులో ఉన్నమేమో మనం పరిశీలించుకోవాలి ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నావు అంటే నువ్వు ముసుకేసుకుంటే నీ అంతటా నువ్వు తీస్తే గానీ ఆ మహిమ నువ్వు చూడలేవు ఆయన తీసివేయడు ఎందుకంటే ఆయన నీతిగల న్యాయవాది ఆయన మాట అంటే మాట మీద ఉంటాడు మనలాగా మాట తప్పడు ఆయన ఒక నియమం పెట్టినంటే ఆ నియమం కచ్చితంగా నెరవేర్చాలి ఆయన నియమం ఆయనే దాన్ని ధిక్కరించడు సృష్టి మొత్తం ఆయందే పాపంలో పడ్డప్పుడు ఆయన మళ్ళీ ఏం చేయాలా తిరిగి రెస్ట్లో చేయొచ్చు కానీ ఆయన అటు చేయలే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన శ్రమ ఆయన మా ప్రాణం పెట్టి సృష్టి మీద విజయం పొందాల్సి వచ్చింది ఎందుకంత కష్టం అంటే ఈ యొక్క నియమం అది క్రైస్తవ జీవితం ఒక నియమం ఈ నియమాన్ని పాటించిన వాడి ఆత్మలో గ్రహించగలడు ఆ నియమం పాటించిన వాడికి ఎప్పుడు కూడా ముసుకుండదు అన్నట్టు ఈరోజు ఎందుకు మనసులు గ్రహించలే స్థితులు అంటే కొంతమంది పరిశుధాత్మ నమ్ముతారు మంది నమ్మరు కొన్ని సంఘాలు నమ్ముతి కొన్ని సంఘాలు నమ్మవు మేము దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమే మేము దేవుల్లోనే ఉన్నాం అని ఎంతమంది లేరు ఈ లోకంలో చాలా మంది బైబుల్గా ఉన్నారు అపోలోనే వ్యక్తి ఉన్నాడు బైబుల్ చూడండి ఎందుకు దేవుడు ఈ విషయాలు చెప్తున్న అంటే యుగ సమాప్తి చివరికి మనం వచ్చేసినాం ఆయన రాకడ దిన వచ్చేసినాం మనం కాబట్టి ఇంకా మనము ముసుకు ఉంటే ముసుకులోనే ఉంటే ఎప్పుడు ఇవన్నీ మనం గ్రహించాలా క్రైస్తవ జీవితం ఈరోజు ముసుకులో అది గుద్దుకుంటుంది ముసుకులో ఉంది ఎటు తెలియని స్థితిలో ఉంది దుష్టుడు ఆ రీతికి ముసుకేసి పెట్టి ఆపమని బ్రహ్మచేత అబద్దం ఇదని చెప్పి బ్రహ్మచేతవాడు ముసుకేస్తున్నాడు ఈరోజు ఆ ముసుకు నుంచి మనం బయటకు రావాలా కాబట్టి ఏది నిదాని చూసిందో అవన్నీ మనము ఒకసారి చూసిన తర్వాత మనం రకారుగా ముందుకెళ్లిపోతాం చూడండి ప్రకటన గంగంలో మొదటి అధ్యాయం రెండవ వచనంలో చూడండి చూడని వాటిని గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా ఎవరైనా సాక్ష్యం ఇస్తారా నువ్వు చూడన దాని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా చూడద చూడని దాని గురించి నువ్వు చెప్పగలవా ఎవరికంత ధైర్యం ఉండదు చూసిన చెప్పగలడు చూసిన చేయగలడు భక్తులందరూ కూడా దేవుని ఆత్మలో వెళ్లి చూసిన వాళ్ళు ఇలా చూసి రాశారు ఆ ప్రత్యక్షతలు ఆత్మ ప్రత్యక్షతలు కనిపించినాయి ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆ ప్రత్యక్షత కనిపించకనే ఈరోజు ఈ లోకమంతా ఇట్లా తయారైంది ఆ ప్రత్యక్షతను క్రీస్తును చూపించకపోవటమే ఆయన మహిమను ఆయన దైవత్వాన్ని వాళ్ళకు కనపరుచుకున్నాడు ఎందుకు కనపరుచుకున్నాడు శిష్యులకి ఈ రోజు మనకి ఎందుకు దేవుడు కనపరుచుకున్నాడు ఆయన దైవత్వాన్ని మనం చెప్పటానికి ఆయన దైవత్వాన్ని మనం రుజువు చేయటానికి రుజువు చేయాలంటే ఏం చేయాలా మనం చూడాలా ఆయన ఆయన నిధాన్ని ఆయన సత్యాన్ని మనం చూడాలా దాన్ని పరిశీలించాలా ఆయన చూసినప్పుడే ఆయన తను తాను బయలుపరచుకుంటాడు అన్ను ప్రేమించిన ఎడలా నాజ్ఞ అయికొందరు అప్పుడు నేను తను తాను తన అతనికి నన్ను నేను బయలుపరచుకుందన్న వాక్యం వ్యవహార యజ్ఞములు ఎందుకు ఆయన బయలుపరచుకోవాలంటే తన దైవత్వాన్ని గురించి చెప్పటానికి ఆయన సజీవుడు ఆయన జీవం దేవుడు మీరు తెలియదాన్ని ఆరాధిస్తారు ఇది తెలిసినది ఇది సత్యం చెప్పటానికే ఆయన దైవత్వాన్ని ఆయన రుజువు అవన్నీ ప్రత్యక్ష పరచుకోండి శిష్యులు అవన్నీ బోధించాడు ఆయన బోధించి పైనుండి శక్తి పొందేంత వరకు మీరు ఎరుసుల నుంచి వెళ్లొద్దనాడు ఇవన్నీ వాక్యాలు రుజువులు అండి ఇవన్నీ కానీ ఈ రోజు ఎవరు నమ్ముతాడు మాకు అవన్నీ అవసరం లేదు మేము మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం అంతేనా అట్ట దేవుని దైవత్వం చూపించగలరా అపోస్తులు చూపించారా ఎట్లా చూపించారు వాళ్ళు ఎప్పుడైతే యేసు రావు చెప్పిన మాటకి విధేయత చూపించారో వాళ్ళు కనపరుచుకొని రుజువు చేసుకున్నారో అన్ని క్లారిటీ చేసుకున్నారు అన్ని తను తను బయలుపరచుకోవడం వాళ్ళ మైండ్ సంపూర్ణంగా ప్రిపేర్ చేసిండ అప్పుడు నమ్మిండ్రు వాళ్ళు అప్పుడు నిదానికి చూసేవాళ్ళు ఆయన ప్రక్కలో ఏలు పెట్టి చూశారు ఆయన గాయాల్లో చూసే వాళ్ళంతా ఈ రోజు మనం అట్లు ఉన్నావా ఆయన దైవత్వాన్ని మనము ఆ రీతికి అనుమానిస్తున్నావా నమ్మకుండా అట్లా ముసుగులో ఒకవేళ మనం ఉన్నమేమో నువ్వే ముసుకులో ఉంటే ముసుకులో ఉన్నవారు ఎట్లా తీసుకురాగలవు మనుషులు పెట్టిన కట్టడాల్లో బంధింపబడ్డరు పర్లోక రాజ్యము బలవంతుల చేతుల్లో బలాత్కారంగా పట్టబడది ఎవరా బలాత్కారులు కట్టడలో వాళ్ళు మేము ఇదే నమ్ముతాం ఇదే సిద్ధాంతం మేము నమ్ముతాం బైబుల్ సిద్ధాంతం నువ్వు నమ్మవా బైబుల్లో ఏం రాయబడి నీకు తెలియదా నువ్వు చూస్తలేవు ఎవడో చెప్పింది విని చేస్తను కానీ నువ్వు కళ్ళతో చూసినవా చూసిన చెప్పగలడు దానికి వాళ్లే సాక్షులు చూడనవాడు చూడని దాన్ని చెప్పగలడు అది అబద్ధం ఎట్లా చెప్పగలడు అంటే వాళ్ళు ముసుకుంది అవిశ్వాసంగా ఉన్నాడు అంది కూడా చూడకుండా గ్రహించగలుగుతున్నాడు చెప్పగలుగుతున్నాడు అందుకే చూడండి యోన్ సువార్త ప్రయాణ మొదటి యాద రెండో వచ్చినాలో అతడు దేవుని వాక్యం గుర్చి యేసుక్రీస్తు సాక్ష్యం గుచ్చియో తాను చూసినంత మట్టుకు నువ్వూచి సాక్ష్యం ఇచ్చను చూసిండి దేవుని వాక్యం గురించి వాక్యం ఏం రాయబడ్డదో యేసు గురించి ప్రవర్తన గ్రంథాల్లో ఆ సాక్ష్యం గురించి యేసు సాక్ష్యం ఆయన ఎట్లా జీవించ పరిశుద్ధుడు అని ఎలాంటి ఎలాంటి గొప్ప దేవుడు ఆయన ఏ రీతిగా దేవుళ్లాగికానికి వచ్చిండు ఎట్లా జన్మించిండు అవన్నీ కూడా ఆయన చూసినంత మట్టుకు సాక్ష్యమిచ్చాడు ఈ రోజు మనము ఎంతవరకు మనం ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాం చెప్పండి ఎంతవరకు ఆయన దైవత్వాన్ని చూసి సాక్ష్యం ఇస్తున్నాం సమయం సమీపించింది గనక ఈ ప్రవర్నంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటి విని విండువాడు రాయబడిన వారి సంగతులను గైకుని వారు ధనుయులు అన్నాడు తర్వాత ప్రకటన గన్న మొత్తం కూడా సంఘాల గురించి ఆయన రాబడి చెప్పింది ప్రత్యక్ష చూపించింది ఎప్పుడు వాళ్ళు చూపించారు తెలుసా అంత ఈజీగా వాళ్ళు చూపించలేదు వాళ్ళు వాళ్ళని నమ్మలేదు వాళ్ళు నిదానించి చూశారు అందుకే యోహాను భక్తులు అంటాడు ఆది నుంచి మేము ఏది విన్నామో జీవవాక్రమించి ఏది చూసామో ఏం చేసామో ఏది విన్నామో ఏది నిధానించి చూసామో అదే మేము ప్రకటిస్తున్నాం అన్నాడు కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఆ రీతిగా చేశారు ఆయనతో సహవాసంగా అది ఉన్నారు అంతగా అది ఎందుకు తెలియపరుస్తుంది అక్కడ ఒకసారి చూడండి రెండవ వచ్చినంలో ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొక్క నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవము ఆ నిత్య జీవము గురించి జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం దానిని మీకు తెలియజే తెలియపరచుతున్నాం అన్నాడు మనం ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ అంటే వాళ్ళు చూశారు చూసి ఆయన దైవత్వాన్ని చూసి వాళ్ళు రాశారు వాళ్ళు అనుభవించారు వాళ్ళు ప్రకటించారు ఇదంతా ఆత్మ సంబంధమైంది ఇవన్నీ వాళ్ళు పరిశుధాత్మతో నింపబడిన తర్వాత అప్పుడు వాళ్ళ పరిచయల్లో విశేషమైన కార్యాలు జరిగినాయి వ్యోహాన్ కారీతిగా చెప్పాడు చూడండి ఆది నుంచి మొదటి నుంచి ఏం రాయబడిందో అవన్నీ కూడా వాళ్ళు గ్రహించారు యోహాన్ చెప్పేది ఈ జీవవాక్యం ఆది నుంచి ఆది ఎందు వాక్యం ఉండే వాక్యమే దేవుని ఎద్దు ఆ వాక్యమే శరీరధారి అయి రూపాసత్య సంపద మన మధ్య నివసించాను అని రాసిండు తన పత్రికలో కాబట్టి వాటన్నిటిని వాళ్ళు నిదానించి చూశారు తర్వాత చూడండి ఎందుకు మనకు దేవుడు చూపిస్తుందంటే చూడని వాళ్ళు చూపించడానికి చూడండి ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదవటమే కాదు బోధించటమే కాదు ఆ వాక్యం కూడా మన జీవితంలో అది అనుభవించేవర్లాగా మనం ఉండాలి అంటే ఆ వాక్యాన్ని మనం పాటించేవర్లాగా ఉండాలా అని చెప్తుండే కాబట్టి వాళ్ళు ఏమి విన్నా కాని ఏసుప్రభు ఏం చెప్పిండో ఎలాంటి బోధ చెప్పిండో ఏం చెప్పిండో అవన్నీ కూడా వాళ్ళు ఏసుప్రభు అని చెప్పిన ప్రతి వాక్యాన్ని వాళ్ళు విన్నారు ఒక దశలో వాళ్ళకి అర్థం కాలే ఒక దశలో వాళ్ళకి అర్థం కాలేదు కానీ ప్రవ్వ ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా బోధకుడా ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలంటే తర్వాత వాళ్ళకి విశీదీకరించి చెప్పటం కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట యోహాను సువార్తలు ఆత్మయే జీవింపజేయన్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి మాటలో ఆత్మను జీవమునై ఉన్నవి కాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను డెబ్బై మంది శిష్యులు ఆయన ఎమ్మడించారు వేసుప్రభుని ఇది కఠినమైన మాట ఇది కఠినమైన బోధ ఎవడ దీన్ని పాటించగలడు అంటే వాళ్ళకి అర్థం గాలేదు ఎందుకంటే ఆయన చెప్పేది అంత ఆత్మసంబంధమైన బోధ శిష్యుడు కూడా టైం అర్థం కాలేదు ఎందుకంటే పరిశుధాత్మ అప్పటికి అనుగ్రించబడలేదు ఏసు ఆయన శరీరదారి ఆయన చెప్తేనే వాళ్ళ అర్థమైంది ఆ టైంకి కానీ ఈ టైం కి ఆయన శరీరధారచ్చిండు ఎన్నో ఎన్నో వాక్యాలు చెప్పిండు ఎంత బోధ చేసిండు ఎంత సువార్త చేయాలి చేసిండు చివరికి తన ప్రాణాన్ని పెట్టిండు మన కొరకు రక్షణ ఇచ్చిండు తర్వాత ఏం చేయాలి కూడా తర్వాత చెప్పి తర్వాత వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మరూపకంగా మన మధ్యలో ఉండి ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు ఆ రోజు అర్థం కాని విషయాలు శిశువులకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత అభిషేకం పొందుకున్న తర్వాత పహాటంగా వాళ్ళు వీటిని గ్రహించారు అప్పుడు ఎవరు చెప్పలే అప్పుడు యేసు ప్రాభు లేడు అప్పుడు యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరు యేసుప్రభు భూమి మీద ఉన్నాడా ఆయన లేడు ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆత్మరూపకం ఉన్నాడు అందుకు ఇవన్నీ చూపిస్తున్నారు మనం చూడాలా ఆ రీతిగా పరిశుధాత్ముడు తప్ప ఎవరు అవి చూపించలేరు మనకి కాబట్టి ఆత్మయే జీవింపజేసినది శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పబడుతుంది చూడండి ఎట్లా మనం అర్థం చేసుకుంటాం ఎట్లా మనం అర్థం చేసుకుంటామంటే చూడండి దేవుని బిడలమైన మనము వాక్యం వింటమే కాదు సమయాన్ని కూడా పెట్టాలా దేవుని సందులో సమయం పెట్టాలా దేవుని సన్నిధిలో సమయం పెట్టాలా ప్రార్థన జీవితం ఉండాలా ప్రార్థన జీవితం లేకుండా ఆయనతో సవాసం పెట్టకుండా నువ్వు ఎట్టదానికి కనుగొంటూ ఎట్ట నువ్వు పరిశీలనగా తెలుసుకుంటూ ఎట్ట దేవుడు నీకు బయలుపరుచుకుంటాడు ఆ వాక్యను నువ్వు ప్రేమించి దాన్ని అర్థం చేసుకుంటే దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు కానీ వాక్యము వినటంలో కాదు సమయాన్ని వెచ్చించాల మనం సమయం పెట్టాలా సమయం పెడతాం ఈ రోజు క్రైస్తవ సమయం పెడుతుందా మార్తా మర్యాల మార్తా మర్యాల గురించి మన ఉదాహరణకు మనం మార్తా మర్యాద చూసుకుంటే మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని అని చెప్పే మాటలు ఆయన చేసిన కార్యాలని వింటుంది కానీ మాట ఏం చేస్తుంది ఐహికమైన విషయాలతో పెట్టుకుని వంటలు వండుకుంటూ కూర్చుంటా ఉంది వంట వండుకోవడం తప్పులేదు కదా కానీ ప్రభుకు వండి పెట్టాలా ప్రభుకి ఏదో అని చెప్పేది కాదు ఆ సమయానికి దేవుడిని బయలుపరిచిన ఆ విషయాన్ని ఆయన పాదల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకోవాలా నా ఇద్దరికొచ్చి నా నేర్చుకుని నా కాడి మొయ్యమన్నాడు ఆయన పాదల దగ్గర నేర్చుకుని మనం ఆయన కాడి మొయ్యాలా ఆయన చెప్తాడు ఎట్లా మొయ్యాలా ఏం చేయాలనేది అయన నీలో వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటాడు అవన్నీ మాకు అవసరం లేదు ఏదో మాకు తెలిసిందే మేము చెప్పుకుంటా పోతాను అమ్మా మీకు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిందాన్ని ఆరాధిస్తుండడు అట్టనే ఉంటుంది వాక్యం ఈరోజు అట్లా ఉన్నారు ఇంకా వాళ్ళు ముసుగులో ఉన్నది దేవుని వాక్యాన్ని చూడలేసత్తులున్నారు వాళ్ళు ఆ రీతిగా ముసుకువేయబడుంది ఆ సత్యంలో ఆ రీతిగా ఉన్న వాళ్ళందరినీ మనము దేవుని మహిమ వైపు ఆయన మహిమలోకి తీసుకుపోవాలంటే ఆయన ప్రత్యక్షతను వాళ్ళు తెలుసుకుని ఇతరులకు తెలిసే చేయాలంటే నువ్వు అది చూడగలగాలి ఆ దశకు మనం అందరం ఎదగాల నేను ఎదిగినానని నేను మీతో చెప్తలేను ఆ స్థితికి ఎదగాలని వాక్యం చెప్తుంది ఆ వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది ఆ హెచ్చరిక తీసుకున్నవాడు ఆత్మీయ జీవితము ఉన్నత స్థితిలో ఎదుగుతుంది కఠిన పరుచుకున్న వాళ్ళు ఇస్రాయల్ ప్రజలాగా కఠిన పరుచుకుంటే వాళ్ళు జీవితం అంతా కఠినంతోనే ఉంటుంది ఒకరోజు ఎంత తప్పు పని చేసిన నేను అప్పుడు తెలుసుకుని రావలేదు బుద్ధి కన్నెకులు కన్నెకనే బుద్ధి బుద్ధిలేని కన్యకుల్లాగా ఆ టైం కు ఆయన వచ్చేంత వరకు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఏమైంది తలుపులు వేయబడ్డాయి తర్వాత సంత విధులకు వాళ్ళు ఈ రోజు క్రైస్తవ జీవితము ఆ రీతిగానే ఉంది సమయం ఉండగానే వెతుకోట నేర్చుకోవాలా దీపం ఉండగానే నీ ఆత్మీయ జీతాన్ని చక్క దేవుని వాకిమే వెలుగు ఆయన వెలుగులో నీ జీవితాన్ని మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలా చూడండి ఆ రీతిగానే చూడండి మనం వినాలా అంటే దేవుని వినాలా తర్వాత ప్రాధన జీవితంలో మనము ఎదగటం నేర్చుకోవాలా మనం ఆ రీతిగానే ప్రతి వాక్యము అర్థం కావాలంటే పరిశుధాత్మ నడిపింపు లేకుంటే నీ ఇంటెలిజెంట్ నీ మైండ్ వాడతాం కానీ ఆ మైండ్ సెట్ తోనే నువ్వు వెళ్ళిపోయి బోధిస్తా ఉంటావు కానీ దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే ఇంకా మనం ముసుకులోనే ఉన్నట్టే ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతాను అంతే సరే చూడండి అందుకే ప్రతి వాక్యను మనం లక్ష లక్ష్య పెట్టాలి అందుకే దావిది కీర్తనలో నూట పంతొమ్మిదో అధ్యాయము పదో వచనం వందో వచనంలో నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అంటే దావిదు యవనస్తుడు వృద్ధులంటే వృద్ధుల గురించి ఎందుకు మాట్లాడుతుడు అంటే ఆయన యవనదేశడు కానీ వృద్ధుల కంటే అంటే పెద్దవాళ్ళకంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు ఎందుకు అంత జ్ఞానం అని ఎందుకు ఆయన జ్ఞానమని పొందుకున్నాడు అంటే ఆయన దివారాతులు దేవుణ్ణి ఆరాధించేవాడు ప్రార్థన చేస్తాడు తర్వాత కీర్తనతో దేవుని ఆరాధించేవాడు తర్వాత ఆయన చూడండి దేవుని వాక్యం మీద లక్ష్య పెట్టేవాడు లక్ష్యం ఉండాలా దేవుని వాక్యము ఏం బయలుపరచబడుతుందో నువ్వు నేనేం చేస్తే లక్ష్య పెట్టాలా లక్ష్యం అంటే ఏం తెలుసా నువ్వు ఏదంటే ఒక సాధిస్తానికి ఒక లక్ష్యం పెట్టుకుంటూ చేసిన ఒక సంకల్పం అదే కేంద్రీకరి చూడండి మతైసు వార్తలు కూడా ఇరవై అధ్యాయంలో ఇరవై వచనంలో వారు లక్షమ చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్లి పెండ్లి విందుకు రమ్మని పిలవబడితే వాళ్ళంతా ఏం చేశారు పెండ్లి విందులో పాలు పొందకుండా బిజినెస్ చేసుకుని పోయారు బిజినెస్ చేసుకుంటే తప్పు కాదు పెళ్లి విందులో నువ్వు బిజినెస్ చేయడానికి వీల్లేదు పిలవ ఆయన ఆయన పిలవబడే టైంలో నువ్వు బిజినెస్ చేయడానికి వీల్లేదు అది పిలవబడే టైం ప్రతిది పని చేసుకునే ఒక టైం ఉంటుంది నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడిపే టైం కూడా ఉంటది. అది ఏ టైంలో సమ ప్రార్థన చేసే టైంలో నువ్వు ఈ లోకంలో పనులు పెట్టుకుంటే పని చేసుకునే టైంలో నువ్వు ప్రార్థన చేయగలవా చేయలేవు ఎందుకంటే అది పని టైం కాబట్టి పనికి వెళ్లాలా ముందు వెనకకి వెనక ముందు పెట్టుకుని ఈ రోజు క్రైస్తవ జీవితము ఆ రీతిగా అయిపోయింది దేవుని వాకి మీద లక్ష్య పెట్టకుండా ఈ లోకం వైపు చూస్తున్నారు అన్నట్టు కాబట్టి ఆ రీతిగానే చూడండి ఎందుకు లక్ష్య పెడుతున్నారు మనుషులు ఎప్పుడు మనం దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు ఎప్పుడు మనుషులు లక్ష్య పెడతారంటే చూడండి అందులో దేవుని ఆత్మ ఆవేశ ప్రకారం రాబడిన ఆ సత్యము మనం ఎప్పుడైతే ఎవరికైతే మనం ప్రకటిస్తామో అప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి ఇవన్నీ కూడా వాళ్ళు నిదానించి చూశారు వాళ్ళు చూశారు చూసి వాటన్నింటిని రాశారు కాబట్టి ఆ రీతిగానే సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగిందనేది మనం కొన్ని వాక్యాల మనం చూస్తాం చూడండి ఎందుకు మనం నిదానించి చూడలేకపోతున్నాం ఎందుకు వాటిని గ్రహించలేకపోతున్నాను చూడండి మనం నేర్చుకోవాల్సింది ఏంది వాక్యము చెప్పటమే కాదు బోధించటమే కాదు వినటం కూడా సమయం మనము కాబట్టి చూడండి ఆ రీతిగానే అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము ఆరో ఆరో వచనంలో మనం చూసినప్పుడు చూడండి జన సమూహంలో చేసిన సూచక్రియలను చూసినందున అందరూ అతను చెప్పిన మాటల ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా చూడండి ఎప్పుడైతే వాక్యము బయల్పరచబడుతుందో లక్ష్యముంచాలా దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలా అప్పుడేమైతుందో తెలుసా తర్వాత జన సమూహములు పిలిపి చేసిన అతడు చెప్పిన మాటలందు లక్ష్యం ఏక మనసుతో లక్ష్యం ఉంచగా పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను పక్షవాయువు గల వారు కుంటి వారు అనేకులు ఆ పఠనంలో మిగులు సంతోషము కలిగెను చూడండి ఎప్పుడైతే మనము దేవుని వాక్యం మీద లక్ష్యం పెడతామో ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా ఏకమనతో మనం వింటామో ఒక మన మనసు ఎట్లుండదంటే వాక్యం ఒక రీతిగా బయలుపరచబడుతున్నప్పుడు మనం ఇంకొక రీతిగా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకనంటే ఫస్ట్ వాక్యం మీద పరిశీలించాలి కదా ఎంతవరకు కరెక్ట్ అని స్వీకరించాలి వాళ్ళు ఆ రీతి స్వీకరించారు బెరియన్ గురించిన బోధ మనం వినలేదా బెర్యన్ లో దశలోనికల కంటే గనులను ఉంది వాళ్ళు వాక్యాన్ని పరిశీలించారు ఈరోజు పరిశీలించే స్వీకరించే జీవితం లేదు ఏదో ఒక మొక్క దాని ప్రకారంగా చెప్పేసి జీవితం అన్నట్టు పరిశీలించి నిధానించి కళ్ళతో చూశారు చెవితి వాళ్ళు తాకారు పరీక్షించారు అన్ని అన్ని నిధాన్ని చూసి కనుగొన్నారు వాళ్ళు కనుగొన్న తర్వాతనే వాళ్ళు స్వీకరించి అవన్నీ యోహన్ భక్తులు మనకు అవన్నీ అప్పుడే వాళ్ళ జీవితంలో అన్ని ఆ మహిమలోకి వాళ్ళు ప్రవేశించారు ఈరోజు ఎందుకు మనుషులు ఆ రీతిగా ఉన్నారంటే ఇది కారణం మాకు అన్ని అవసరం లేదు ఇవన్నీ మాకు అవసరం లేదు మేం మేము పెట్టుకున్న క్రమం మేమే అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను అటు చేసుకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు కాబట్టి ఆ పట్టణంలో మేము సంతోషం కలిగింది ఎప్పుడైతే మనం దేవుని వాకి వింటామో అపవిత్ర ఆత్మలు వాళ్ళందరూ స్వస్థత పొందిందంట అంత విడుదల పొంది పక్షవాయం గల వారు కూడా స్వస్థత పొందినంట దేవుని వాక్యం అంత శక్తి ఉంది ఆ వాక్యము హృదయంలో పోతే నీళ్ళున్న ఏ అనారోగ్యం ఏ రోగంన్నా కూడా అది వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే వాక్యం మీద పిలుపు చెప్పిన ఆ మాటను ఆ వాక్యం వాళ్ళు లక్ష్య పెట్టారు వాళ్ళు విన్నరు శ్రద్దగా విన్నరు కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతాలు స్వస్థతలు జరిగినాయి లేకుండా జరుగుతుండేనా అందుకు వాక్యము మనుషుల్ని జీవితాలనే మారుస్తుంది ఎప్పుడు మారుస్తుంది నువ్వు వాళ్ళ వాక్యమీద లక్ష్య పెట్టినప్పుడే లేకపోతే కాదన్నట్టు కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితం ఏది కన్నులార చూసిము ఏది కన్నులార చూసిమంటే అపోస్తులు అద్భుతాలు చూశారు స్వస్థతలు చూసారు ఆశ్చర్యమైన కార్యాలు చూశారు ఏసు చేసిన పత్తి చూశారు వాళ్ళ కన్నులతో చూశారు అన్ని చూశారు కానీ చూసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు వాటన్నిటి గురించి గ్రహించి సాక్ష్యం ఇచ్చారు బహిరంగంగా ఆయన కన్నులు ఆయన ఆయన పేతులు అంటే ఒక దశలో మేము ఆ మహా దివ్య దర్శనం మేము కన్నులార చూసి అక్కడ ఉన్నామంటాడు పేతురచిన పత్రికలు ఆ ఒక ఆ రూపాంతరం పొందిన దశ అప్పుడు ఆయన దైవత్వాన్ని వాళ్ళకు కనపరుచుకున్నాడు ఈ రోజు ఆయన దైవత్వాన్ని ఎన్నిసార్లు నేను కనపరుచుకోవాలా దేవుని బయలుపరచుకోవాలా ఎన్నిసార్లు నీకు సత్యాన్ని బయలుపరచాలా దేవుని ప్రేమ దేవుని ప్రాణాలకి నీ పట్ల ఉందని ఆయన నేను సిద్ధపరుస్తా ఉంటే ఈ రోజు క్రైస్తవ జీతం ఏం చేస్తుంది అవన్నీ మాకు అవసరం లేదు మేం చేసుకుందే పోతా ఉంటాం ఆ రీతికి పోయినప్పుడు ఏమైతుందంటే అదే రీతిగా వాళ్ళు ముద్రింపబడతారు ఏ ఎవడు ఏ తిరుమలించుకున్నా ఆ తిరుమల ముద్రింపబడతాడు అందుకే కాబట్టి ప్రతి రోజు మనము ఆయన ఆయన ఆయన కనులతో మనం చూడాలంటే ఆయన ఆయన చేసిన కార్యాలు అవన్నీ కూడా మనము ప్రతి దశలో మనము అది చూడగలగాలి ఆ రీతి మనం గ్రహించాలి ఏది నిదానించి చూసము అని అంటే ఎట్లా అర్థం చేసుకోవటం ప్రతి దాన్ని మనము లోతుగా పరిశీలించటం ప్రతి వాక్యాన్ని మనము లోతుగా పరిశీలించాలంటే నీకు పరిశుదాత్మ నడిపింపు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్తులు నడిపిస్తానడు సర్వసత్యం అంటే ఏం ఎవరని చెప్పగలరా సర్వసత్యం అంటే ఏంది అంటే అప్పటి సత్యము ఏసుప్రవే సత్యం చాలా మంది ఏసుప్రవే సత్యం కాదు బ్రదర్ అంట అవును ఏసుప్రవే సత్యం కానీ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నప్పుడు పరిశుధాత్మడు అంటే దాని అర్థం ఏంది ఏసుప్రభు ఉన్నప్పుడు ఆయన సత్యాన్ని బోధించాడు తర్వాత సత్యాన్ని చూపించే ఇది సత్యము కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ముందుకు వెళ్లాలన్నప్పుడు అక్కడ నుంచి అవన్నీ చూపించే అవన్నీ విధానాలు చూపించిన తర్వాత ఆయన ఆత్మ రూపం ఉండి ఇప్పుడు నేను సర్వసత్యంలో పోవటమేం తెలుసా ఆత్మీయమైన జీవితం అంతవరకు చూసింది ఒక ఎత్తే అయితే ఇక్కడ నుంచి నీ ఆత్మీయ స్థితి ఒక ఉన్నతమైన స్థితికి పోవాలనేది దేవుని చిత్తం ఇదేందో తెలుసా ఆత్మలో పరిపూర్ణత చెందటం అన్నట్టు సర్వసత్యంలో పోవటం అంటే సర్వసత్యం నేను పదం ఎందుకు వాడింది అక్కడ చెప్పొచ్చు కదా ఇప్పుడు మనం అడిగినవా సర్వసత్యం అంటే ఏంది ప్రావు అడిగినవా ఇదే సర్వసత్యం అంటే ఆయన సంపూర్ణం తెలుసుకోవటమే సర్వసత్యం ఏసుప్రభువు మన నించి తిరిగి లేచిందని అంతవరకే కాదు ఆయన దైవత్వాన్ని చూడాలా ఆయన దైవత్వాన్ని చెప్పారు వాళ్ళు ఆయన పునరుద్వానం గురించి అని ఎలాంటి దేవుడన్ని మాటల్లో కాదు చేతల్లో కూడా చూపించారు వాళ్ళు ఈ రోజు మాటలు చెప్పేవరకే ఉంటారు క్రైస్తవ చేత చేతల్లో కనిపించదు అంటే క్రియల్లో కనిపించదు అది ఆ క్రియలు కనపరచాల అప్పుడే ఈ లోకము ప్రభుత్వం ఆకర్షింపబడుతుంది అప్పుడే అన్ని జల్లు దేవుని వైపు ఆకర్షింపబడతారు ఈరోజు ఆయన మహిమ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందంటే ఆత్మలు ఎదురు చూస్తున్నాయంటే ఆ ప్రత్యక్షత ఎక్కడ కనపడుతుంది ఈ రోజు ఆదిమ సంఘం అపోస్తులలో ఆ ప్రత్యక్షత కనిపించింది కాబట్టి అనేకులు ఆయన మోకాలు ఏసుప్రభు నామాలు ఒంగింది మాంత్రికులు సైతము మంత్రగాడు సైతం మొత్తం ఏసుప్రభు నామాన్ని ప్రకటించారు విన్నారు ఆయన లోబడ్డ రక్షణ పొంది బాప్తిసం పొందుకుని మంత్రగాడు గారడీ ఆ ఫిలిప్ చేసిన అద్భుతాలు చూసి అక్కడ వాళ్ళంతా పొందారు ఒక పాయింట్ మీద అక్కడ జ్ఞాపకం చేయాల్సింది మీరు చదవడం తర్వాత ఇందులో అధ్యయంలో అక్కడ ఏం జరిగిందంటే ఫిలిప్పు సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు బాప్తీసం పొందుతారు ఏ ఎట్లా పొందుతారు ఏ శ్రీ క్రీస్తునామంలో అప్పుడు పేతురు యోహాను ఎక్కడో ఏరో దేశములో వేరే పట్టణంలో ఉంటే అప్పుడు కొంతమంది పిలిచి బాప్తీసం ఇచ్చిన వాళ్ళకి ఏం చేయాలి పరిశుధాత్మ అభిషేకం కావాలని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి దేవుని ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు బాప్తీసం పొందిన వాడంతా పరశుదాత్మ అభిషేకం పొందుకోవాలనేది బైబుల్ రూల్ అది బైబిల్ యొక్క విధానం కానీ ఈరోజు పరశుదాత్మ అభిషేకం లేకుండానే దేవుని సేవ చేస్తారు ఇన్నో కేసులు చూసిన నేను నీకెట్ట తెలుసు అతను ఆత్మ ఉందలేదంటే సాక్ష్యాలు విన్నాం మేము సాక్ష్యమే దానికి వాళ్ళు చెప్పిన సాక్ష్యమే ఒక పాస్టర్ చెప్తున్నాడు ఒక ఒక భయంకర దయ్యం పడితే ఆ వ్యక్తికి వాళ్ళ సంఘములో ఒక ఆమెకి హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత సంఘము సంఘములున్న పరిచారకులు అందరు చాలా మంది ఉన్నారు అక్కడ అందరు ఉంటే ఆ దయ్యము ఆయన దగ్గర పోయి ఏ సునాములని సైతానని దయ్యమే నిర్చిపెట్టి వెళ్ళిపోనంటే ఆయన ఆ దయ్యం మాట్లాడుతున్నట్ట నీలాంటి వాడిని చాలా మందిని చూసినా నువ్వు నన్ను ఎందుకు వెళ్ళగొట్ట నువ్వు నన్ను ఎలగొట్టలేవని చెప్పి అది విద్యులు మించి మనుషులు మత్తు చిత్రవత చేస్తే భయంకరంగా ఉంది ఆ పాశ సాక్ష్యం చెప్తుంటే నేను విన్నా ఆ రోజు వాక్యం ప్రకటించా మనం పోరాడేది మనుషులతో కాదు యుద్ధం దురాత్మ సమూహంతో మన యుద్ధం చేయాలా ఇది ఆత్మీయమైన పోరాటం ఇది కంటికి కనిపించిన పోరాటం ఇది ఆత్మలో జరిగేది అదే సర్వసత్యంలో ఓటం అంటే సర్వసత్యం అంటే అది సర్వసత్యం ఎట్లా తెలుసా సంపూర్ణంగా నువ్వు ఆత్మలో పరిపూర్ణత చెందినప్పుడే సర్వసత్యంలోకి పోవటం అప్పుడు సత్యం తెలుసుకున్నావు ఇప్పుడు తెలుసుకున్నావు ఏం తెలుసుకున్నావు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్ర ఒంగోలు ప్రాంతానికి వెళ్లాలా ఈ రూట్ లో పోవాలని తెలుసు ఇక్కడ పోవాలని తెలుసు అక్కడ అంటే ఇది అక్కడ తెలుసు కాని ఎట్లా పోవాలా ఏ రూట్ లో పోవాలనేది దేవుని ఆత్మ నడిపింది సర్వసత్యంలో పోవటం అంటే ఈ మధ్యలో నీకు ఎన్ని ఎన్ని పాటలు వస్తాయి ఎన్ని మలుపులు వస్తాయి ఎన్ని జరుగుతాయి అన్ని కూడా వాటి అన్నిటి దాటుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు గమ్యాన్ని చేర్చుకోగలవు ఆ గమ్యాన్ని చేర్చుకునే నడిపింపే సర్వసత్వంలోకి పోవటం ఇంకా చాలా వన్ వాక్యాల సంబంధించింది అవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే మనం సేవకులము సేవ చేసే వాళ్ళము మనం తెలుసుకోవాలా ఈ రోజు క్రైస్తవ జీవితం ముసుగులో ఉంది ఆ ముసుగులో ఉన్న వారందరు నువ్వు ఆయన మహిమను చూపించేవారు ఉండాలంటే నువ్వు ఆ ముసుగు నుంచి బయటకు రావాలా సర్వసత్వంలోకి పోవాలంటే అదే కారణం కాబట్టి అక్కడ పేతురు వ్యవహాన్లు వచ్చి ప్రార్థన చేస్తే పరిశుదాత్మ దిగొచ్చింది పరుశదాత్మ పొందుకున్నారు వాళ్ళు కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది నేను పరశుదాత్మ గురించి నేను ప్రార్థన చేస్తాను వారం రోజులు ఉపాసం పాస్టర్ నేను చెప్పిన పరుశుదాత్మ అభిషేకం మీరు పొందుకున్న పాస్టర్ గారు అంటే రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు అది పొందుకున్న నాకు తెలియదు తర్వాత ఫోన్ ఏడు రోజులకు ఉపవాసం ఉండని చెప్పి తర్వాత ఆ రోజు బయలుపరచబడ్డ వాక్యం నేను ఏరే ఊరికి పోవలసింది అక్కడ పోయిన ఎందుకో దేవుడు నడిపించినారు ఆయన గురించి నడిపించిండేము ఆయన బహాటంగా చెప్తున్న సాక్ష్యం ఎవరన్నా సాక్ష్యం అంటే చెప్తారా అటు అటువంటి అవమానం జరిగినప్పుడు దాసి పెట్టుకుంటారు కదా కానీ ఆయన చెప్పలే బహాటంగా చెప్పినట్టు ఆ వాక్యం ఆయన హృదయంలో ఆ వాక్యం ఆయన ఇది నా సంబంధించిన వాక్యం నా జీవితానికి సంబంధించిన వాక్యం మీద లక్ష్య పెట్టిండు కాబట్టి ఆయన మార్పు జరిగి తిరిగి ఉపాసం ఉండి పరిశుధాత్మక ఈ రోజు అలాంటి ఉన్నారా మాకు అవసరం లేదు బ్రదర్ అవసరం లేదని చెప్తారు ఈ రోజు నా సంపకుడు వాక్యాన్ని ముగిస్తాను నసంపుకుడు ఎరుశలేములోకి వెళ్తున్నాడు ఆరాధిస్తున్నాడు తిరిగి వెళ్తున్నాడు తిరిగి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది విషయ గ్రంథం చదువుతున్నాయి విషయ గ్రంథం చదువుతుంటే అప్పుడు ఆయనకి ఏం ఏమర్థం అవుతుంది అక్కడ నువ్వు చదువుతున్నది గ్రహించున్నావు అన్నప్పుడు ఎవడైనా త్రోవ చూపుకుంటే ఎట్ట గ్రహించగలడు అన్నాడు త్రోవ చూపేవాడు ఉండాలా అది ఎవరన్నా అది నువ్వు గ్రహించాలా నీకు అర్థం కాని విషయాలు చెప్పబడినప్పుడు నువ్వు దాన్ని గ్రహించాలా దాన్ని లక్ష్య పెట్టాలా ఒకవేళది నువ్వు నమ్మకపోతే నీ అంతటి ను పరిశీలించాలా ప్రభు సందులు ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రవ్వా ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రవ్వా ఇది ఏంది ఇది ఎట్ట నేను అర్థం చేసుకోవాలి నిజమేనా అని నువ్వు అడగ అడగాల అట్లా అడగరు ఎట్లా వినరు ఎట్లా ఒకటి నువ్వు అంతటి నువ్వన్నా పరిశీలించాలా బిర్యానిలాగా అప్పుడు స్వీకరించాలా లేదనుకుంటే ఏది వద్దనుకుంటే నువ్వు నీ నీ తలంపులతో నీ నీ స్వంత తలంపులతో నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక రోజు మటు ఖచ్చితంగా నువ్వు చెక్కబడుతావు ఆ రోజు ఎంత తప్పు పని చేసినానరా నేనని అప్పుడు బాధపడితే లాభం ఒక చేపట్టావాడు కూడా ఎవడు ఉండడు అప్పటికి ఆలస్యం అయిపోతుంది లైఫ్ ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి యుగ సమాప్తి చివరికి మనం వచ్చేసినాం కాబట్టి ఆయన ఆయన రాకడ దినాల మనం ఉంటున్నాం సైతాన శక్తులు దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి కాబట్టి దేవుని ఆత్మతో మనం ఆయన అభిషేకం మనం పొందుకోవాలా పర్షుదాత్మ అభిషేకం అనేది ఎన్నో దశల్లో ఉంటుందని మనకు తెలుసు నేను పొందుకున్నా అని సరిపోదు ఆత్మలకు నువ్వు పరిపక్వం చెందాలా సత్యం తెలిసిన వాడు సర్వసత్యంలోకి పోవాలా సర్వసత్యమైన పదం ఆడుకుంటే అసలు ఈ ప్రాబ్లమే లేకుండే కానీ ఎందుకు ప్రభు ఆడిందంటే నువ్వు సర్వసత్యంలో పోవాలంటే నువ్వు అడిగినావు ఎప్పుడన్నా చూడండి కాబట్టి చివరిగా నేను వాక్యం ముగిస్తే ఏది నిదానికి కనుక్కుంటానట్టు వాళ్ళు లోతుగా పరిశీలించే వాళ్ళు ప్రతి వాక్యాన్ని డీప్ గా వెళ్ళిపోయాను అది మనం చూడండి అప్పుడే గాని అది బయలుపరచదు ప్రకటన అంతా కూడా యోగానుకు దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడింది ప్రత్యక్షతపరచబడింది ప్రకటన అంతా కూడా కాబట్టి మనం చూసిన వాటిని అందుకే యోహాన్ భక్తుడితో మాట్లాడుతుంటారు దేవుడు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను చివరిగా చూడండి పదహారు యోహాన్ సువార్త పదహారు అధ్యాయం శిష్యులకు ఇవన్నీ ఆయన భూలోకం ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో వాక్యాలు ఆయన చెప్పినప్పుడు వాటన్నిటి విశీదీకరించరణించి లేచినప్పుడు ఆయన మరణించక ముందు ఆయన చనిపోక ముందు ఎన్నో బోధలు చేసిండు ఆయన ఎన్నో వాక్యాలు చెప్పిండు కానీ చివరికి ఏం చెప్పిండీ పదహారు అధ్యాయంలో చూడండి నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకము సంగతులు కలవగాని ఇప్పుడు మీరు సహించలేరు అంటాడు ఎందుకంటే అన్నింటిని కూడా వాళ్ళు చాలా చెప్పిండు ఆయన మీరు సహించలేరు అప్పుడు ఏం జరుగుతుంది పదమూడవచనంలో అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించను అంటే చెప్పవలసిన సంగతులు ఇంకా చాలా అవి మీరు ఇప్పుడు వినలేరు అంటున్నారు తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు అంటే అప్పటి ఆయన చెప్పిండు కొన్ని పశుధాత్ముడు ఇచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు తర్వాత ఆయన తనంతటా ఏమి తానేమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను అంటే ఇంకా ఇంకా జరగాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి అని కొన్ని చెప్పిండు ఇంకా కొన్ని ఉన్నాయి అవి మీకు తెలియజేస్తానన్నాడు మరి అవి మన తెలుసుకోవాలా లేదా అవి మనం తెలుసుకోవాలా లేదా ఇది ఆజ్ఞ కదా దేవుని ఆజ్ఞ కాబట్టి చివరిగా అప్పుడు ప్రకటన గంధంకు వెళ్ళినప్పుడు మనం చూడండి ప్రకటన గంధము ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చినములు కాగా నువ్వు చూసిన వాటిని మొదట చూసిన వాటిని ఉన్న వాటిని నువ్వు ఏం చూసినవో ఇప్పుడు ఏమున్నాయో వీటి వెంట కలగబో వాటిని వాటి గురించి సాక్ష్యమే తర్వాత ఆ ఏడు దీపస్తంభాల గురించి ఏడు ఆ క దీపస్తంభాల గురించి చెప్తారు అవన్నీ కూడా నువ్వు చెప్పమంటున్నాడు ఆ సంఘాలు చెప్పమంటున్నాడు ఇవన్నీ కూడా మనము చెప్పాలనేదే దేవుని చిత్తం కాబట్టి యుగ సమాప్తి చివరి అంచుకు మనం వచ్చేసినాం ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి నువ్వు చూసి నమ్మినవా చూడక నమ్మినవా అనేది ఆ వాక్యము మనం ఎట్లా అర్థం చేసుకుని చెప్పండి అది ఒకటే వాక్యం నాకు తెలుసా మొదటి యోగం రాసిన పత్రిక మొదటి అదే మొదటి వచ్చినవి దానికి రుచి వాళ్ళు యాది నుంచి ఏం చూసినారో ఏం విన్నారో ఏది నిదా నుంచి పరిశీలించారో అదే మీకు తెలియజేస్తున్నావు ఈ రోజు తెలుసుకున్నావా మనం మనం పరిశీలిస్తున్నామా పోని మనకు బయలుపరిచిన మనకు చెప్పమని ఈ వాక్యాలు మనం పరిశీలిస్తున్నామా పిలుపు నా అపోలో దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అపోలో ఆయన లేఖంలో విద్వాంసుకుడు లేఖంలో ప్రవీణుడైన అలాంటి వాడు ఏం జరిగింది అపోలో ప్రెస్కిల్లా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి కొన్ని వాక్యాలు బయలుపరిచి తర్వాత శిష్యుల దగ్గర చివరికి అపోలో ఆ ఆ ఒక పంతొమ్మిదో అధ్యాయం వచ్చినప్పుడు అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయంలో పౌలు ఒక వచ్చినప్పుడు ఆ ఒక మాట్లాడుతున్నారు మీరు ఏసు ప్రభుని విశ్వసించినప్పుడు పరిశుదాత్మను పొందితురా అని అసలు పరిశుదాత్మని సంగతి మన అంటే ఏసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు పరిశుదాత్మ పొందుకోవాలా అని చెప్తున్న అక్కడ వాక్యం మరి మనం పొందుకున్నామా పరశుదాత్మ అభిషేకం మనలో ఉందా అంటే కొద్ది బాధ కనిపిస్తుంది కదా ఎందుకనంటే ఈ రోజు బాధపడకపోతే తెలుసుకుపోతే రేపు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది వర్షదాత్మ అభిషేకం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన పరిచయం చేయలేం దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పరిచయ యేసు మన ప్రభుకే వర్షదాత్మ నడిపింపు కావాల్సి వచ్చింది ఆయన ఆత్మ కావాల్సి వచ్చింది అభిషేకం పొందుకోవాల్సి వచ్చింది ఎందుకు ఆయన నేను అభిషేకించాను వేదలకు సువార్త ప్రకటించడానికి అభిషేకం లేకుండా ఎవడు వేదలకు సువార్త ప్రకటించలేడు అభిషేకం పొందుకున్నవాడే ప్రకటించగలడు కొన్ని నువ్వు పొందుకున్న వంట ఆత్మ ప్రత్యక్షత కనిపిస్తుందా అది లిటరల్ గా జరిగేది కదా అపోస్తులు కాదని మీరు చదవండి వాళ్ళు పరిశుధాత్మ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రత్యక్షతలు జరిగినాయి ఈ రోజు మనకు జరుగుతున్నాయా అవి ఇంకా మనం మోసంలోనే ఉన్నామా ఇంకా ముసుగులోనే ఉన్నామా మనం గ్రహించాలా ఆయన వాకికి వెలుగులను మీరు పరిశీలించాల మనం నిదానికి చూడాలా కనుగొనాలా లేకపోతే ఒక రోజు మనం ఎంతగానో బాధపడాల్సి వస్తుంది ఆ దినము యాజకులు వాక్యం విషయ గ్రంథంలో ఆ దినము యాజకుల దగ్గరకు వచ్చి జనాలు వచ్చేసి ఎంతకాలం ఎందుకు మమ్మల్ని అబద్దం చెప్పిన మాకు ఎందుకు ఇవని చెప్పలేదు ఎందుకని చెప్పి సొక్కా పట్టుకుంటారంట యాజకులు నిలదీస్తారంట ఆ రోజు చూడు చెప్ప తెలియని వాళ్ళకు ఆ రోజు లేట్గా తెలిస్తే నిలదీసినప్పుడు చెప్పినప్పుడు తెలిసినప్పుడు ఆ రోజు వాళ్ళు దొరుకుతారా కనిపిస్తారా కనిపించారు కాబట్టి అపోలో చెప్తుండడా వర్షధాపణ గురించి మాకు తెలియదు మరి ఎట్లా అంటే బాపిసం పొంది యోహోన్ కు సంబంధించిన బాప్తీసం అంటే మారుమని సంబంధించిన బాప్తీసం అప్పుడు కూడా బాప్తీసం పొందిండడు మరి సెకండ్ టైం పరుశుదాత్మ అభిషేకము వాళ్ళు అడిగినప్పుడు ఆయన బాప్తిసం పొందిండు ఏసునామంలో బాప్తిసం పొందితే అప్పుడు వాళ్ళ పౌలు వాళ్ళ మీద మీరు చూడండి అపుస్తుల కార్యంలో పేతులు యోహోన్లు పౌలు ఎక్కడెక్కడ ఎక్కడ పెడితే అక్కడ బాప్తిసం ఇచ్చినా ఎమ్మిటో చేతులు పెట్టి ప్రార్థిస్తే పర్షుదాత్మ దిగింది వాళ్ళు భాషల్లో మాట్లాడు ప్రవచనాలు చెప్పారు విశేషమైన సేవ చేసుకుంటూ ఈ రోజు మనము ఆయన ఆత్మ కొరకు మనం ప్రయాసపడాల పరిశుధాత్మ నడిపింపు లేకపోతే ఈ దినాల్లో చివరి కాలంలో మనం పరిచర్ చేయలేం ఆయన ప్రత్యక్షత మనం మనుషులకు చూపించలేం అపోస్తుల కాలంలో ఎలాంటి ప్రత్యక్షత వాళ్ళు చూసినాం ఈ లోకము భూ అభిషేకం పొందుకున్న తర్వాత వాళ్ళ పరిచర్ నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు చూశారు నిదానికి కనుగొన్నారు ఇది సత్యం ఈయన నిజంగా దేవుడు పరిశీలించి అప్పుడు వాళ్ళు ఆయన మాటికి విధేత చూపించి అప్పుడు పోయి ఎరుశలం నుంచి వెళ్లకుండా అప్పుడు మేడ మేడగది మీదకి వెళ్ళిపోయినారు వాళ్ళు ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించాలంటే యుద్ధం చేయాలా క్రైస్తవ జీవితం అంతా యుద్ధం అని తెలుసు బైబులేనా రాయబడింది కాబట్టి దేవుడు ఎందుకు పెడతాడు తన బిడల్ని ప్రవక్తలు ఎందుకు పెడతాడు అనేకులు బోధించడానికి మోసేని ఎందుకు పెట్టిడు దేవుని సంధ్యలో నుంచి అది తెలుసుకొని ఇస్రాల్ ప్రజలకు వచ్చి ప్రకటించాడు ఈ రోజు దేవుని సేవకులు ఎందుకు దేవుడు పెడుతున్నాడు అవి అవి తెలుసుకొని వాళ్ళకి చెప్పటానికి చెప్పి విన్నవాడు ఏమైతుంది వాళ్ళ జీవితము ఆత్మీయ స్థితి ఉన్నతంగా వెళ్ళిపోతుంది అనుమానించి కఠిన పరుచుకున్నవాడు ఇంకా ముసుగులోనే ఉండిపోతుంది ఈ రోజు క్రైస్తవ జీవితం ముసుగులోనే ఉంది ఆ ముసుగుల నుంచి నువ్వు బయటకు రావాలా ఇది ఎంతవరకు ప్రభావ కరెక్ట్ అనేది నువ్వు పరిశీలించాలా బిర్యానీ లాగా పరిశీలించాలా ప్రార్థన జీవితం పాదాల మీద పడాలా ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలా నా వచ్చి నేర్చుకున్న నా కాడి మేమన్నారు ఈ రోజు నేర్చుకున్నదంతా ఎవ్వరు నేర్చుకుంటలేదు ఏదో ఆచారబద్ధంగా చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు క్రైస్తవులు కానీ అది కాదు ఆయన కోరుకునేది ఆయన మహిమను అని చూపించాలి చివరిగా ఒక వాక్యం చూసి నేను చేస్తున్నట్లు న్యాయం అయిపోయింది అపోస్తుల కార్యము మనం ఏం చూపించాలి ఆ న ఫిలిప్ ఎట్లా చూపించిండో ఈ రోజు క్రైస్తవులో వాక్యం చదువుతుంది చేస్తున్నారు కానీ వాక్యం కావట్లేదు ఫిలిప్ ఫిలిపుని దేవుని ఆత్మ కొనిపోయింది పరిశుద్ధాత్మడు ఎట్లా నడిపిస్తే మీరు అర్థం ఇవన్నీ నేను తర్వాత చెప్తాను పరిశుధాత్ముడు ఫిలిపుని ఎట్ట తీసుకెళ్లిడు ఎక్కడో సమరపట్లున్న పరిశుధాత్మ ఆ ఫిలిపుని దేవుని ఆత్మ కొనిపోయింది దక్షిణం దూత చెప్పింది ఫస్ట్ దూత చెప్పినాక తర్వాత పరశుదాత్మడు చెప్తుండడు ఆ రథాన్ని కలుచుకోపోయాని అప్పుడు అప్పుడు యేసు ప్రభుకి ఇచ్చిన సువార్త అతనికి ఆ వాక్యము అర్థం చేసి ప్రకటించినప్పుడు అప్పుడు గ్రహించు ఈ రోజు క్రైస్తవులు వాక్యాలు చదువుతున్నారే గాని దాని సత్యను గ్రహించలేకపోతున్నాంటి పరిశుధాత్మ అవసరం పరిశుధాత్మ పొందిన వ్యక్తే ఆ సత్యాన్ని విశదీకరించగలడు ఎందుకంటే అతను దేవుని ఆత్మ ఉంది కాబట్టి నసంబుకుల్లో దేవుని ఆత్మ లేదు కాబట్టి వాక్యం అర్థం కాలేదు చదవచ్చు ఎవరైనా చెప్పొచ్చు గొప్పగా చెప్పొచ్చు ఏమైనా చెప్పచ్చు గంభీరంగా చెప్పచ్చు ఎంత బాగుందని చెప్పొచ్చు అలాంటి వాళ్ళ బైబిల్ చాలా మంది ఉన్నారు అలాంటి అఫోల్ లాంటి వాళ్ళ గొప్ప దైవ జన్ండే పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాల్సి వచ్చింది పరిచయం చేయడానికి ఈరోజు నువ్వు నేనెంత కాబట్టి నా సంపకుడికి ఎప్పైతే వాక్యం ప్రకటించింది చెప్పిండు అప్పుడు బాప్తి పొంది తర్వాత ఫిలిప్ని దేవుని ఆత్మ కొనిపోయింది వర్షాత్మ అట్లా నడిపిస్తే అలాంటి ప్రత్యక్షత వాళ్ళు చూసినారు కాబట్టి నమ్మినారు కాబట్టి అనుభవాలు జరిగినాయి ఈరోజు నీకు నాకు జరగొద్దా అనుభవం నీకు నాకు అలాంటి ప్రత్యక్షత అలాంటి సేవ చేయడానికి నీకు ఆశ ఉందా లేదా నాకైతే ఆశ ఉంది ఆ ఆశ ఉండాలంటే అనుకుంటే సరిపోదు కదా ఉపాస ప్రార్థన చేయాలా ఆయన సంధిలో మనం ప్రార్థన చేయాలా ఎంతో దేవుని ఆత్మతో నింపబడాలి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల ప్రావు అని ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేయాలా రాతుర్లాతులు ప్రార్థన చేస్తే గాని ఇవన్నీ మనం పొందుకోలేము ఈ లోకంలో మనం సేవ చేయలేం ఆచార్యబద్ధంగా సేవ చేస్తే ఇది యుద్ధ పోరాటం కదా క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ పోరాటం సాధారణంగా జీవించే వాళ్ళకి యుద్ధం యుద్ధంతో పోరాడే అవసరం లేదండి మామూలుగా చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఆత్మలో పోరాడికి ఖచ్చితంగా యుద్ధం ఉంటుంది అది నేర్చుకోవాలా ఆయన కొరిక మనం జీవించాలా అలాంటి కృపలో ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల విషయాన్నికెంతో వన్నాలు ప్రవ్వా నా దేవా నా తండ్రి ఈ వాక్యం ద్వారా ప్రవ్వా నైనా ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు మీ అనాది సంకల్పం అయినా ఓ ప్రవ్వాత నిబంధన నుంచి కొత్త నిబంధనల కాలం వరకు ఎన్నో ప్రవక్తల ద్వారా ఓ ప్రవాన తా మీరు మాట్లాడుతున్నారనైనా ఏకాంతం మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నారనైనా గొప్ప దేవా నీకు ఎంతో వర్ణాలు ప్రవా మేము చూచి చూచి కూడా చూడ చూడని వాళ్ళున్నాం విని కూడా వినలేని స్థితిలో ఉన్నాం ప్రవ్వా నైనా మేము మేము చూస్తున్నా కానీ మా కనులతో మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఈ రోజు క్రైస్తవ జీతం ఉంది ప్రావా నైనా మాలో ఇంకేమైనా ముసుకుంటే తీసివేని ప్రావా మీ మహిమను మేము చూడాల మీ ఆత్మ ప్రతిష్ఠ మేము చూడాల ప్రావా ఎలాంటి గుడ్డితనం మేము ఉన్నామేమో మాకు తెలియదు ప్రావా పరిశీలించండి ప్రభావ మా జీతాలు పరిశీలించండి ఒకవేళ నాలో ఇంకేమన్నా గుడ్డితనం ఉందేమో మాలో ఇంకేమన్నా ముసుకుందేమో ప్రవా అది చూపించండి ప్రావా మేము తెలుసుకోవాల ప్రావా వాళ్ళు అపస్తులు నిదానించి చూసినారు ప్రావా ఏది విన్నారో అది చూసినారు ప్రావా పరిశీలించే లోతుగా గ్రహించినారు ప్రావా అప్పుడు ప్రవ్వా ఆ జీవాన్ని ప్రకటించినారు ప్రవ్వా అందుకే అద్భుతాలు జరిగనే ప్రవ్వా ఈ రోజు మనుషులు ఆ రీతిగా లేరు ప్రవ్వా నైనా ఇసయ్య ఎవరు తోచిన రీతికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు గాని మీ మహిమ అక్కడ ప్రత్యక్షపరచబడతలేదు మనుషులు ప్రావా మీ తట్టు ఆకర్షింపబడతలేరు ప్రావా మీ వాక్యంతో అలాంటి ప్రత్యక్షత అపుస్తుల కాలంలో జరిగింది ఈ చివరి జరగాల మా పరిచయం జరగాల ప్రావా అంటే మేమేం చేయాలి ప్రవ్వా అనేది ఈ రోజు మాతో మాట్లాడనారు ప్రవ్వాళ్ళు ఇంకేమైనా బలహీత నుండి కొట్టివేళ్లి ప్రభావ మా హృదయాలు కఠిన ఓ ప్రభావీని పరిశీలించి స్వీకరించలాగానే మీ కృపదయచ్చాను ప్రభావ ప్రతి ఆత్మ మీ వివేచించాలి ఇక మీద ఎవరు కూడా మీరు శరీరకు చూడం ప్రభావ ప్రతి ఒక్కరి చూస్తే ప్రభావ భేదాభిప్రాయాలు వస్తాయి ప్రభావా అయినా ఈ రోజు లోకమంతా క్రైస్తవులు అదే ఉంది ప్రభావ సహోదరుల అదే ఉంది ప్రభావ ఎందుకంటే వాడు శరీరకు కాబట్టి ఆత్మలు వాడు గ్రహించలేడు ఆత్మ సంగతులు గ్రహించలేడు ప్రభావిడు ప్రకృతి సందంగా కాబట్టి అందరూ ఆత్మస్వరూపులు ఉన్నప్పుడే అప్పుడే ప్రభా సత్యాన్ని సంపూర్ణంగా స్వీకరించగలరు కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితం ఆ రీతిగా లేని స్థితులు ఉంటుండగా ప్రవా వాటి అన్నిటికి మేము చూపించాలా అపోస్తుల కార్యంలో ప్రవ పౌలు ప్రవ్వా సాక్ష్యమిస్తున్న ప్రవ్వా వారి సాతాన బంధకంలో నుంచి దేవుని వైపు తిరగాల అందుకే నేను ఏర్పరచుకోవాలంటాడు సాక్షిగా నిలబెట్టుకున్నాడు ప్రవా కాబట్టి నేను వాళ్ళ కనులు అయితే మేము ముఖ్యంగా ఫస్ట్ మా ఆత్మీయ నేతలు మేము చూడగలిగితేనే గానే ప్రవ్వా ఇతరులను చూపించలేం కాబట్టి మేము చూడాలా ప్రభావ గ్రహించాలా ఆయన బహాటంగా ప్రభావ మీ సత్యను ప్రకటించాలా ప్రావా భూ తల్లకిందులు కాదు అలాంటి ఆత్మీయమైన నడిపింపు అలాంటి అభిషేకం అందరికీ అందరూ దయచేమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన తండ్రి ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మనకందరికి సదాకాలం తోడేని గాక ఆమెన్